పతిడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన ఎస్ఐ న నీకు వందనాలు ప్రభవ నా తండ్రి నికే స్తుతులు నాయన స్తోత్రములు ప్రభా తండ్రి ఈ గడిచిన కాలం అంతా తండ్రి నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములో తండ్రి నాయన నీ కంటి పాప కాచి కాపాడి ధనముకు తండ్రి నీ నూతనమైన కృప నూతనమైన శక్తి బలం మాకు అనుగ్రహించినందుకు నా తండ్రి నీకెంతో వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు నా తండ్రి ఏసయ్య నీకే యుగయుగంలో కలుగునుగాక హలెలుయ తండ్రి ప్రభా ఇదిగో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్తుస్తారో అక్కడ నేను ఉంటానన్నావు తండ్రి అవును ప్రభా తండ్రి కృపా సత్య సంపూర్ణడమై మా మధ్యలో మీరు మేము నమ్ముతున్నాము మా మధ్యలో మీరు ఉన్నందుకు మీకెంతో వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు ప్రభా అలాగే తండ్రి పాటల ద్వారా నాయనా తండ్రి మీ నాయనా నాయన మహిమ మహిమపరచబోతున్నాం ప్రభా నాయన మిమ్మల్ని ఆనందింపజేయబోతున్నాం ప్రభా అలాగే వాక్యాన్ని ధ్యానించబోతుండగా తండ్రి మీరే నీ మాతో మాట్లాడండి నాయనా తండ్రి మీరు చెప్పినారు సమయము పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానంతో కాక జ్ఞానంతో నడుచుకోమన్నావు ప్రభా కాబట్టి ప్రభాయన మాకున్న సమయాన్ని మేము కాపాడుకుంటున్నాం ప్రభా ఆ సమయంలో ప్రభా నాయన నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం ప్రభా నీలో మేము బలపడుతున్నాం అలాగే మా జీవితాలు కూడా మీరు సరిచేస్తున్నారు ప్రభా నాయన మేము ఏ రీతిగా మా గమ్యాన్ని చేరుకోవాలో ప్రతి దినం ప్రభా నయన మీ బిడ్డల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకెంతో వందనాలు ప్రభా అలాగే ఈ దినం కూడా మీ స్వరం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా నాయన తండ్రి అలాగే ప్రభా నాయన ఎవరైతే ప్రియులు రాలేదో ప్రభా నాయన వాళ్ళందరూ త్వరపడి ఆరాధనలో పాల్పొందేలాగా ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి ఆయన రాలేని వాళ్ళని కూడా మీరు ఆదరించండి కనికరించండి కృప చూపించండి ప్రభా ఒకవేళ వచ్చే స్థితిలో ఉండి కూడా రాలేని వాళ్ళు ఉంటే నాయన వాళ్ళకి ఆ జ్ఞానం అనుగ్రహించి ఈ ఆరాధనలో పాల్పొందేలాగా వాళ్ళని నడిపించండి నాయన ఈ జరిగే ఆరాధన అంతట్లో తండ్రి ఎస్ అయ్యా ప్రభా మీకు మహిమకరంగా జరిగంచమని ఈ ఆరాధన అంతట్లో మాకు తోడుగా నువ్వు ఉండి నడిపించినందుకు నీకెంతో కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేడైనా ఏసుక్రీస్తూ నామంలో ప్రార్థించి వేడుకుంటు నాం తండ్రి ఆ మెయిన్లాడి దీపం జు నేను చూచిన చాలు మహిమాల్లోనే ఆయనతో ఉంటే చాలు ప్రియా యేసురాజు నేను చూచిన చాలు మహిమాల్లోనే ఆయనతో ఉంటే చాలు నిత్యమైన ముఖ్యాగృహము నుండి చేరి నిత్యమైన మోక్ష గృహము నుండి చేరి భక్తుల గుంపులాలో హర్షించిన చాలు భక్తుల గుంపులాలో హర్షించిన చాలు ప్రియా యసు రాజు నేను చూచిన చాలు మహిమలోనే ఆయనతో ఉంటే చాలు సుని రక్త మందు కడగా బడీ వాక్యంబుచే నిత్యా బదర పరచబడిసుని రక్త మందు కడగా బడి వాక్యంబుచే నిత్యా బదర పరచబడి నిష్కలంక పరదం నేను నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను బంగారు వీధులాలో తిరిగేదాను బంగారు వీధులాలో తిరిగేదాను ప్రియా యసురాజు నేను చూచిన చాలు మహిమలోనే ఆయనతో ఉంటే చాలు దూతాలు వీణులా నువ్వు విటూనప్పుడు గంభీరా జయ్యా ధ్వనులు మృగున్నప్పుడు దూతాలు వీణులా నువ్వు విటూ ఉన్నప్పుడు గంభీరాజయ ధ్వనులు మృగున్నప్పుడు పల్లేలు పాట పాడుచుండ పాట పాడుచు ప్రియా యేసుతో నేను ఉల్లాసెంతు ప్రియా యేసుతో నేను ఉల్లాసెంతున్ ప్రియా యేసు నేను చూచిన చాలు మహిమలోనే ఆయనతో ఉంటే చాలు ములా మకటం బైనా తాలాను జుచి స్వర్ణ కీరీటం పెట్టి ఆనందించు ముల్లా మకటం బైనా తాలాను చూచి స్వర్ణ కీరీటం పెట్టి ఆనందించు కొరడాతో కొట్టబడినా పుంజుచి కొరడాతో కొట్టబడినామే చూచ ప్రతి ఒక్క గాయమును ముదాడేదని ప్రతి ఒక్క గాయమును ముదాడేదన్ని ప్రియా యసు రాజు నేను చూచిన చాలు మహిమాల్లోనే ఆయనతో ఉంటే యపుడు ధ్వని చును ఆహా ఆశాయపుడు తీరుతుందో ఆహా ఆబూరాయపుడు ధ్వని చును ఆహా నా తీరుతుందో తండ్రి నా తండ్రి తిని తుడుచున్నప్పుడు తండ్రి నా కన్నీ తేనే తుడుచున్నప్పుడు ఆశాతో వేచి ఉండే నృదయం ఆశాతో వేచి ఉందే నృదయం ప్రియాసు రాజు నేను చూచిన చాలు మహిమాలోని ఆయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నుండి చేరి నిత్యమైన మోక్ష గృహము నుండి చేరి భక్తులా గుంపులాలో హర్షించిన చాలు భక్తులా గుంపులాలో హించిన చాలు ప్రియాశురాజు నేను మహిమాలో ఆయన పాట పాడండి తర్వాత నేను వాక్యం షేర్ చేస్తుంటాను పాటను నా పేరే తెలియని ప్రజలు ఎందరుగున్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు ఎవరైనా మీలో ఎవరైనా ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు రక్షణ పొందని ప్రజలు కోట్ల కొలదిగా ఉన్నారు మారుమూల గ్రామాలు ఊరిలో పల రక్షణ పొందని ప్రజలు కోట్ల కొలదిగా ఉన్నారు మారుమూల గ్రామాల్లో ఊరిలో పల ఎవరైనా మీలో ఎవరైనా ఎవరైనా మీలో ఎవరైనా వెలతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమని చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు నేను నమ్మిన వారిలో కొందరు మోసము చేశారు వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు నేను నమ్మిన వారిలో కొందరు మోసము చేశారు వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు ఎవరైనా మీలో ఒకరైనా ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా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 Nappaka vellandi, vellale kapote, vellale varini pampandi. Yavaraina, milo yavaraina, yavaraina, milo yavaraina, velatara, nāpwe manuche bhutara. నా ప్రేమను చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరి ఉన్నారు ఎవరైనా మీలో ఎవరైనా ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా నా ప్రేమ తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింపా కొందరి ఉన్నారు కొందరి ఉన్నారు అలా ప్రైజ్లాడ్ బ్రదర్ ప్రభు అయిన ఏసు క్రిస్తు నామం పేరిట మీ అందరికీ నా శుభవందనములు పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ జీవం కలిగిన నా తండ్రి ఏసయ్య నీకు వందనాలు ప్రభు తండ్రి నా ప్రభా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్థుతిస్తారో ప్రభా తండ్రి అక్కడ నేను ఉంటానన్నా ప్రభా అవును తండ్రి కృపాసత్య సంపన్నుడవై ప్రభానైనా మా మధ్యలో మీరు ఉన్నారు ప్రభా తండ్రి కాబట్టి పాటల ద్వారా నాన్న తండ్రి నిన్ను మహిమ పరిచినాం ప్రభా ఇదిగో వాక్యాన్ని ధ్యానించబోతుండగా తండ్రి నువ్వే ప్రభానైనా నా స్థానంలో ఉంటే ఎట్లా వాక్యాన్ని ఉపతేసిస్తావో ప్రభానైనా ఎట్లా మాతో మీరు మాట్లాడతారో ప్రభా ఆ రీతిగా మీరు మాతో మాట్లాడండి ఎందుకంటే ప్రభా తండ్రి ఎప్పుడైతే మా ప్రాణము ఆత్మ శరీరం అన్ని నీకు సమర్పించుకున్నామో ప్రభ ఇక మీదట మాలో ఉన్నది మీరే మాలో జీవిస్తుంది మీరే మాట్లాడే ప్రతి మాట అది మీరే కాబట్టి ప్రభ మీరే మాతో మాట్లాడమని మాకు మరి తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే ప్రభాని పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం మాకు అనుగ్రహించి నేను మీ స్వరం మాట్లాడి నేను మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ నజరేడైన ఏస్తు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఏషియా గ్రంథము పదమూడవ అధ్యాయము ఏషియా గ్రంథము పదమూడో అధ్యాయము ఆరో వచనము ఇక్కడ వాక్యం ఈ రోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే ఎహోవా దినము వచ్చుచున్నది అనే అంశం గురించి ఈ రోజు మనం ధ్యానించబోతున్నాము కాబట్టి ఏషియా గ్రంథంలో పదమూడో అధ్యాయము ఆరో వచనంలో ఎహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయము వలె దేవుని యొద్ధ నుండి వచ్చును కాబట్టి ఇక్కడ మన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఆయన దినము వస్తుంది కాబట్టి ఘోషించుడి అది ప్రళయము వలె సర్వశక్తుడకు దేవుని యొద్ధ నుండి వచ్చును ఇంగ్లీష్ లో చూస్తే హెచ్ఓడబ్ల్యూఎల్ ఓఎల్ఈ అంటే మీరు కేకలు వేయండి అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో ఏం చెబుతుందంటే ఓఎల్ఈ ఫర్ ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎట్ హ్యాండ్ ఇట్ షాల్ కమ్ యాజ్ ఏ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ద అల్మిటి అని ఉంది కాబట్టి డిస్ట్రాక్షన్ అంటే విద్వాంసము కాబట్టి నేను ఈ యొక్క ఘోషించుడి అనే దానికి నేను జేమ్ స్ట్రాంగ్ నెంబర్ లో చూస్తే హెచ్ త్రీ టూ వన్ త్రీ అని అక్కడ ఉంటే హి ఫిల్ టు హోల్ వెయిల్ మేకే హోలింగ్ అంటే అరవడము ఏడవడము అరవడము కాబట్టి అదే రీతిగా దేవుడు ఎందుకు ఈ మాట చెప్తుండంటే ఆయన దినము ఈ లోకానికి వస్తుంటే ఆ దినము చూడండి కేకలు వేయాలని చెప్తుండు ఆ దినమంతా ఎట్లా ఉంటది అరవడము ఏడవడము అంటే అంత భయంకరమైన దినము ఆ దినము కాబట్టి ఆ దినము ఈ రోజు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడి నుంచి సర్వశక్తుడకు నుండి ప్రళయములాగా వస్తుందంట కాబట్టి ప్రళయం అంటే ఏమొస్తుంది ఒక్కసారిగా మొత్తం కొట్టుకుపోతుంది చూడండి అంటే జలప్రలయం ఎట్లయితే నోహవు కాలంలో ఆయన దగ్గర నుంచి వచ్చిందో ఆ జలప్రలయంలో మొత్తము కొట్టుకుపోయినట్టు ఆ దినము అంత భయంకరంగా ఉంటది కాబట్టి దేవుడు చెప్తుండడు కేకలు వేయాలా ఎందుకంటే ఆ దినము మనం కేకల వేయాలా దేవుని రాకడకు మనము అనేకలను సిద్ధపరచాలా లేదంటే ఆ దినము ఎవరైతే సిద్ధపాటుగా లేరో వాళ్ళకి భయంకరమైన అరుపులు ఏడుపులు ఎందుకంటే అది ప్రళయం అంటే ఒక్కసారిగా అది మన మీదకి వచ్చి పడుతుంది కాబట్టి అది ఎక్కడి నుంచి వస్తుందని మన ప్రభు చదువుతుండే ఆయన యుద్ధ నుండి వస్తుందని చెప్తుండు కాబట్టి ఇక్కడ ఉంది జేమ్స్ట్రాంగ్ నెంబర్ లో డిస్ట్రక్షన్ అంటే హెచ్ అంటే హ్యావ్ వర్క్ వైలెన్స్ డిస్ట్రక్షన్ డివస్టేషన్ ఆర్ యూ రెయిన్ వైలెండ్స్ హ్యావక్ అంటే విద్వాంసము హింస నాశనము వినాశనం చూడండి ఆ దినము ఎవరైనా కావచ్చు సిద్ధపాటుగా లేని వాళ్ళందరికీ ఆ దినము వినాశన దినము ఆ దినము భయంకరమైన అరుపు ఏడ్పులతో ఉండే దినము కాబట్టి మన ప్రభు చెప్తుండో ఇక్కడ ఒక వచనం అత్తైస వార్తలో ఇరవై అధ్యాయము నలభై రెండో కావున ఏ దినము మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలుకువగా ఉండు కాబట్టిరోజు మనము నిజంగా మెలుకువగా ఉండడం అంటే మన ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది మనము దేవునికి తగినట్లుగా మన జీవితం ఉందా మన ఆలోచనలు దేవునికి తగినట్లుగా ఉన్నాయా మనం చూసే చూపులు కానీ మన హృదయం కానీ మన నడవడిక సమస్త ప్రవర్తన నీది దేవునికి తగినట్లుగా ఉందా లేదా ఇది నువ్వు చూసుకోవడమే కదా నువ్వు మెలుకుగా ఉండడం కదా మెలుకువగా ఉండడం అంటే మనం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నావు వాక్యం వింటున్నావు కానీ నీలో నిజంగా నీ జీవితము వాక్యానుసారమైన జీవితం ఉందా సారంగా మనం ప్రవర్తిస్తున్నామా మన మాట తీరు సారంగా ఉందా ఇవన్నీ మెలుకుగా ఉంటే నువ్వు చూసుకోగలవన్నట్టు నీ వస్త్రాలు ఎట్లా ఉన్నాయి దాని మీద మురికుందా చెత్త ఉందా చెదారం ఉందా ఈరోజు నువ్వు మెలుకుగా ఉండకపోతే ఆయన ఆయన ఏ దినం వచ్చినో తెలియదు కాబట్టి నువ్వు సిద్ధపడకపోతే ఆ దినము నీకు వినాశనము ఎవరికి సిద్ధపాటు లేని వాళ్ళకి మెలుకువగా ఉండకుండా నిద్ర మొత్తంలో ఉండే వాళ్ళకి కాబట్టి మన ప్రభు ఎందుకు ఈ మాట చెప్తుండంటే ఆయన ఇక్కడ చెప్తుండూ మత్తాయి సువార్తలో వార్తలో ఇరవై నాలుగులో నలభై మూడు ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడలా కదా ఈ రోజు నీ ఇంటికి నీవే యజమానుడివి అంటే నీ ఇల్లు అంటే ఏంది నీ ఆత్మీయ స్థితి కదా ఈ రోజు నీ ఆత్మీయ స్థితికి నువ్వు ఇంటికి యజమానుడివి కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉన్నావా నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకుంటున్నావా కాబట్టి చూడండి ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడ అతడు మెలుకువగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యి నీడని కదా కాబట్టి ను మెలుకువగా ఉంటే నీ ఇంటిని ను ప్రొటెక్ట్ చేసుకుంటావు ఈరోజు ను దేవునిలో మెలుకువగా ఉంటే వాక్యానుసారంగా విన్నా నువ్వు వాక్యానుసారంగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటావు నీ ను కుటుంబాన్ని కట్టుకుంటావు నీ ఆత్మీయ కట్టుకుంటావు నీ సేవా పరిచయంని మొత్తం ఆయనకు తగినట్లుగా ఆయన అడుగుజాడల్లో నీ ఇల్లు కట్టుకుంటావు కాబట్టి ఈరోజు మనమందరము నిజంగా మన ఇంటికి కన్నం వేయడం అంటే నీ ఆత్మీయ స్థితి ఏమవుతుంది వేస్తే నీ ఇంటికి దొంగలన్నీ దోచుకుపోతే నువ్వేమైనట్టు కదా కాబట్టి ఈరోజు మన ఇల్లు అంటే మన ఆత్మీయ స్థితి ఈరోజు పవిత్రంగా ఉందా అది దోచుకొని దుష్టుడు వచ్చి అపవిత్రమై చిరపబడి ఉందా కాబట్టి దేవుడు చెప్తుండూ కన్నం వేయనీకుండా ఉండాలంటే నువ్వు మెలుకుగా ఉండాలా ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది మెలుకువగా ఉందా లేదా మన జీవితం ఎట్లా ఉంది దేవునికి తగినట్లుగా ఉందా లేదా మనం చేసే ప్రార్థన ఎట్లా ఉంది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన మనం మాట్లాడే మాటల ఎట్లా ఉంది అది దేవునికి తగినట్లు మాట్లాడుతున్నామా ఇవన్నీ చూసుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎంత భక్తి ఉన్నా అది నిన్ను మోసకరమే ఎందుకంటే నీ భక్తి నిన్ను ఎప్పుడు కాపాడదు ఎందుకంటే మనమందరము పైరూపం చూస్తాం కానీ మన హృదయ అంతరంగము దేవుని ఎలిగిన దేవుడు ఆయన నీ హృదయాన్ని పరీక్షిస్తుండండు నీ అంతరంద్రియాలను కూడా పరీక్షిస్తుండు కదా నువ్వు ఏ రీతిగా ఆలోచిస్తున్నావు నీ చూపులు ఎట్లా ఉన్నాయి నువ్వు మాట్లాడేది ఎట్లా ఉంది లోపల ఒకటి ఉందా బయట ఒకటి ఉందా నువ్వు చెప్పే మాట ఎట్లా ఉంది చేసే విధానం ఎట్లా ఉంది ఇవన్నీ చూస్తుండే కదా ఈరోజు ఈ రోజు నీ ఇల్లు నువ్వు యజమానులాగా నిన్ను నీ ఇంటికి పెట్టిండు దేవుడు దానికి ను కన్నం వేయకుండా ను మెలుకగా ఉండి కాపాడుకుంటున్నావా కాబట్టి దేవుడు చెప్పిండు ఈరోజు క్రైస్తవ సంఘం దేవుని ఇల్లే కదా ఆ ఇంటికి కాపలాగానే కాపర్లు పెట్టిండు కదా కాబట్టి మన ప్రభు చెబుతుండు మీరు అనుకుని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి ఈరోజు వాక్యం వింటున్నా నేను చెప్తున్నా నేను మనమందరము ఈ రోజు ఈ దినమే నీకు ప్రభు వస్తే అది ప్రళయం లాగా ఈ రోజు వస్తే నువ్వు నిజంగా ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉన్నావా ఈ ప్రశ్న ప్రభు నిన్ను అడిగితే నువ్వు చెప్పగలవా ధైర్యంగా నేను సిద్ధపడి ఉన్నాను నా ప్రవర్తన దేవునికి తగినట్లుంది నా మీద ఏ నింద లేదు నా ఆలోచనలో ఏ మాత్రం చెడుతనం లేదు నా నోటి తీరు పరిశుద్ధంగా ఉంది నాలో పరిశుద్ధత కలిగి ఉంది దేవుడు చెప్పినట్టు సమస్తం నేను ఇక్కడ చేసినాను ఆయన ఎదుట నేను ధైర్యంగా ఆయన ఎదుర్కొని నిలబడగలుగుతాను అని ను సిద్ధంగా ఉండి మనల్ని మనం ప్రశ్నించుకోవాలా మన ఆత్మను మనల్ని మన ఆత్మీయ స్థితిని ఆలోచించుకొని మనం పరీక్షించుకోవాలా ఈరోజు నిజంగా నీలో ఆ సిద్ధపాటు ఉందా కాబట్టి చూడండి ఎందుకు మన ప్రభు చెప్తుందంటే ఆయన చెప్పిండు కదా మీరు అనుకోని గడియలో కదా మనం ఎవ్వరం అనుకోని గడియలో ఆయన ఈ లోకానికి వస్తుండే కదా కాబట్టి మన ప్రభు చెప్పిండు ఎందుకు ఆయన మీరు అనుకోని గడియలో నేను దొంగలాగా వస్తున్నానంటే పలానా సంవత్సరము పలానా టైము పలానా నిమిషం అని నువ్వు ఇంకా సోమరితనం అవుతారు కాబట్టి చూడండి ఆయన దినాన్ని ఆయన రాకడని అది ఎవరికి ఆయన చెప్పలేదు కదా ఎందుకంటే నిర్లక్ష్యంగా జీవిస్తారు చూడండి ఆయన దొంగలాగా వస్తానంటేనే ఇష్టానుసారంగా జీవిస్తున్నా మనము ఇంకా ఆయన నిమిషం చెప్తే ఇంకా సోమరులు మన ప్రభు చెప్పిండు కాబట్టి మన ప్రభు చెప్తుంది మనమంతా సిద్ధముగా ఉండాలా చూడండి ఈ రోజు సాయంత్రమే నీకు ప్రభు ప్రత్యక్షం ఆయన దినం ఈ రోజే నీ ముందుకు నువ్వు ఈ రోజు ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉన్నావా నువ్వు సిద్ధపాటుగా లేకపోతే అది మన వినాశనమా కదా నువ్వు ఎంత ఏడ్చి ఎంత అరిచి అయ్యో నేను ఇట్లా చేయలేకపోయినానే ఇట్లా ఉంటే బాగుండే అయ్యో నేను ఇట్లా చేయాలనుకొని చేయలేకపోయినానే అప్పుడు ఎన్ని అనుకున్నా అది నీకు ఆఖరి దినమే కదా అది నీకు ఆఖరి క్షణమే కదా కాబట్టి మన ప్రభు చెప్తుండు ఈ లోకంలో నువ్వు ఉన్నంత కాలమే నువ్వు ఏదైనా ఆయన కొరకు చేయగలవు కదా నీ ఇల్లును నువ్వు కట్టుకోగలుగుతావు ఆయన ఇల్లును కట్టుకోగలుగుతావు కదా ఆయనలో ఫలించేలా అవ్వాలన్నా ఆయన భారాన్ని మొయ్యాలన్నా ఏదైనా ఆయన ఈ లోకానికి వచ్చే దినం వరకే కదా కాబట్టి చూడండి మనలో ఎంతమంది ఆ రీతిగా సిద్ధపడి ఉన్నారు కదా కాబట్టే మన ప్రభు జోతుడు ఆ దినము చెప్తున్నాడు ప్రభు మనకొక్కటికి ఏంటంటే యుహవ దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యొద్ నుండి వచ్చును కాబట్టి చూడండి మనం అనుకోని గడియలో ఆయన రాకడా ఉంది కాబట్టి నువ్వు ప్రతి దినము సిద్ధపడి ఉండాల కదా చూడండి ఒక పెళ్లి జరుగుతుంటే ఒక వ్యాన్ పెట్టిండ్రు అనుకోండి ఎందుకంటే ఉపమాన రీతిగా చెప్తున్నాను ఒక వ్యాన్ పెట్టి అందరినీ ఆ పెళ్లి వ్యాన్లోకి రావాలా అనేది పిలుపు కాబట్టి నువ్వేం చేసినావు అందరి దగ్గర పోతే ఎవరు రెడీ కాలేదు నువ్వేం చేసినావు వాళ్ళు ఎవరు రెడీ కాలేదులే ఈ టైంలో వచ్చి నేను పనుకోవచ్చు కాసేపు కూర్చోవచ్చు అని అట్లా కూర్చున్నావు కూర్చున్నా నువ్వేమైనా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయితే నీకన్నా ముందు అందరు రెడీ అయిపోయి అప్పుడు వ్యాన్ కదులుతుందంటే నీ పరిస్థితి ఏమవుతుంది కాబట్టి నువ్వు సిద్ధపడి ఉండాలా లేదా సిద్ధపడి ఉన్నారు కాబట్టి బుద్ధి కలిగిన కన్యకులు ఆ కేక వాళ్ళు అటస్మాత్కి వెళ్ళాడు అదే బుద్ధి లేన వాళ్ళు ఆ ఏం చేసిండ్రు అప్పుడు ఎక్కడికి పరిగెత్తితే ఎవరు దొరుకుతారు నీకు కాబట్టే మన ప్రభు చెప్తుండు మనం ఎవ్వరము అనుకోనిని గడియలో ఆయన రాకడ ఉంది కాబట్టి నువ్వు ప్రతి సిద్ధపడి ఉండాలా లేదా కాబట్టి మన ప్రభు చెబుతుండు కాబట్టి ఇంకొక వాక్యం చెప్తుండడు ఏసయ గ్రంథంలో మన ప్రభు పదమూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో యహ దినము వచ్చుచున్నది దేశమును పాడు పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింప క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును కదా ఎందుకు ఆయన ఈ లోకానికి వస్తుందంటే దేశమును పాడు చేయుటకును కాబట్టి ఈ దేశంలో ఎవరంటారు ఉంది వాక్యం కదా ప్రకటన గ్రంథము ఇరవై రెండులో పదకొండవ వచ్చినాం చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండును పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము కాబట్టి ఈ పరిశుద్ధమైన వాళ్ళు ఎప్పుడు గొర్రెపిల్ల ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ దేశంలో లేరు కదా కాబట్టి వీళ్ళు కాపాడబడతారు అన్నట్టు ఈ మిగతా గుంపులు ఉన్నాయి కదా అన్యాయంగా ఉండేవాళ్ళు అపవిత్రంగా ఉండేవాళ్ళు నీతి మంతుల్లాగా ఉండి చూడండి వాళ్ళు ఏమవుతుంది వాళ్ళని బొత్తిగా పాడు చేయుటకు దానిలో నుండకుండా నశింప చేయుటకు క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపంతోను అది వచ్చును కదా ఒకప్పుడు వచ్చిండు ప్రభు ఈ లోకానికి అప్పుడు దేనికి వచ్చిండు జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈ లోకానికి వచ్చిండు బాధపడిండు శ్రమ పడి అవమానాలు పడి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిన మన ప్రభు ఇప్పుడు అదే ప్రభు ఈ లోకానికి ఎట్లా వస్తుండు క్రూరమైన ఉగ్రతతోను కదా ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును ఎందుకు పాపులను నశింపజేయడానికి కదా ఎవరైనా కావచ్చు కదా సిద్ధపాటు లేని వాళ్ళు వాళ్ళ వస్త్రాలు కాపాడుకోకుండా మెలుక్కోకుండకుండా వాళ్ళ ఆత్మీయతను కదా భ్రష్టత్వంలో పోయిన వాళ్ళు ఎవరైనా కావచ్చు కదా నేనైనా కావచ్చు వింటనా మీరు కావచ్చు ఎందుకంటే మన ప్రభు స్వరము అది ఒకరిని అందరినీ ముగ్గురిని ఉద్దేశించి చెప్పడ కదా ఈ వాక్యాలన్నీ మన ఇండియాకి అట్లా ఏం చెప్పలేదు కదా ఆయన సృష్టికి చెప్పిండు కదా ఆ సృష్టిలో ఉన్న ప్రతి బిడ్డలు కదా ఆయన పోలికలో ఆయన స్వరూపంలో నిర్మించబడిన వాళ్ళందరికీ మన ప్రభు చెప్తుండదు కాబట్టి ఆయన దినం వస్తే చూడండి నువ్వు మెలుకుగా ఉండకుండా సిద్ధపాటుగా ఉండకుండా ఆయనకి తగినట్లుగా నీ జీవితము నువ్వు కట్టుకోకుండా ఆయన అడుగుజాడల్లో లేకుండా నువ్వు ఇంకా ఈ లోకస్తుల్ ఉంటే అది నీకు నాశనమయ్యే దినము కదా అందుకు నువ్వు ఏడుస్తావన్నట్టు అందుకు పెద్ద పెద్దగా కేకలు వేస్తావన్నట్టు అరుపులు వేస్తావన్నట్టు నీకు అది వినాశనమైన దినమే కదా అన్యాయం చేసేవాడు ఆ దినమే వాడికి లాస్ట్ దినం కదా దుర్మార్గంగా ఉన్నవాడికి అదే లాస్ట్ దినం ఇష్టానుసారంగా పాపం చేసేవాడు ఇష్టానుసారంగా దోచుకునేవాడు ఎవరికైనా గాని ఆ దినమే కదా వాడి జీవితానికి వినాశనమైన దినం అది మన ప్రభు దినమే కదా కాబట్టి మన ప్రభు జీవితండు ఆయన దినము వచ్చు చున్నది కాబట్టే సిద్ధపడి ఉండాలా కదా నువ్వు మెలుకుగా ఉండాలా కదా కళ్ళు తెరిచి నిద్రపోతుంటే కళ్ళు తెరిచి నువ్వు ఎట్లా ఉన్నావు ఏ స్థితిలో ఉన్నావు దేవునికి నీ జీవితం ఎట్లా ఉంది ఈరోజన్నా చూసుకుంటున్నావా ఇది కూడా మోసపోవడమా కాదా కాబట్టే నీ ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది అసలు నీ పిలిపేంది నీ పిలుపుకు తగినట్లు నీ జీవితం పోతుందా ఇంకా చూసుకోపోతే ఆ దినం వస్తే నువ్వు పరిశుద్ధంగా ఉన్నా ఆయన నువ్వు ఏం చేసినావు అని నీకు ఇస్తే ఏం చూపిస్తావు ఆ రోజు నువ్వు ఆయనకి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందా లేదా కాబట్టి కదా పరిశుద్ధంగా ఉండి ఆయన పిలుపులో ఉండి ఆయన కృపావారాలు పొందుకొని ఫలించమని నీకు అన్ని ఇస్తే ఫలించకుండా గొడ్రాల్లాగా ఉండి ఎండిపోయి ఆ దినం వస్తే ఏం చెప్తారు ఆ రోజు మనం అందరము ఆయన ఎదుట నిలబడి ఆ సింహాసనం ఎదుట నువ్వు ఆయన ఎట్లా ఎదుర్కొంటావు ఆయన అడుగుతాడా లేదా నీకు ఇచ్చిన తలాంత నువ్వు ఏం చేసినవంటే ఏం చెప్తావు నేనేం చెప్తాను ఎవరు మేము చెప్తాం కదా మనకి కూడా ఇది చివరి టైమా కదా నువ్వు ఫలించాలంటే ఆయన రాకముందే నువ్వు ఎంత ఫలించాలంటే అంత ఫలం ఆయన ఇంకా ఏం ఫలిస్తావు నువ్వు కాబట్టి మన ప్రభువు చెబుతుండు చూడండి అదే మన చివరి దినం కాబట్టి ఆ దినం ఇంకా రాలేదు ఆ గడియ ఇంకా రాలేదు మెలుకుగా ఉన్న నువ్వు అయన ఆయన ఇచ్చినవన్నీ ఫలించేలాగా మనం చేయాలా లేదా ఆయన మనకి ఇచ్చినది ఏదైనా ఆయనకి మహిమకరంగా చేయాలా లేదా అప్పుడే కదా నీ క్రియలను బట్టి నీ ఫలాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తానన్నాడా లేదా ప్రభు జీతం ఇస్తానడా లేదా కాబట్టి మన ప్రభు చెప్తుండడు ఏసీయ గ్రంథము పదమూడో అధ్యాయము పదకొండవ వచనంలో లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను అహంకారుల అతిశయమును మాన్పించేదను బలాత్కారులు గర్వమును అణచివేసేదను కాబట్టి చూడండి లోకులు ఎవరు రక్షణ అనుభవం ఉండి వాళ్ళ స్వాస్థ్యము వాళ్ళు పరలోక సంబంధమైన వాళ్ళు ఆకాశవాసులు అన్న సంగతి మరిచిపోయి ఈ లోకంలో జీవించే వాళ్ళు కదా లోకులు కాబట్టి వీళ్ళకి చెడుతనమా కదా నువ్వు లోకాన్ని ప్రేమించొద్దన్నాడు కదా లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపడమ్మం కదా నువ్వు లోకాన్ని ప్రేమించి లోక సంబంధమైన విధానాలు అనుసరించి నీలో కోపాలు పెట్టుకుంటూ ద్వేషాలు పెట్టుకుంటూ కుళ్ళు పెట్టుకుంటూ ఇలా జీవిస్తే నీలో చెడుతనమే కనిపిస్తుంది కదా దేవుడికి ఈ రోజు నిన్ను చూస్తే నీ ఉదయం చూస్తే ఏముంది నా హృదయం చూస్తే ఏముంది మంచితనం ఉందా చెడుతనం ఉందా మంచితనం ఎప్పుడు వస్తుంది నువ్వు పైన వెతికితే వస్తుంది కానీ నువ్వు లోకాన్ని వెతికితే నీలో చెడుతనమే కనిపిస్తుంది కదా కాబట్టి చెప్తుండమన్న ప్రభువు లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారికి శిక్షింపబోచున్నాను కాబట్టే అది నీకు వినాశనమైన దినం కదా నీకు భయంకరమైన శ్రమ దినం కదా అరుస్తావు ఏడుస్తావు పరిగెత్తుతావు కదా కాబట్టి అహంకారుల అతిశయమును మాన్పించేదను బలాత్కారుల గర్వమును అణచివేసేదను కాబట్టి చూడండి ఇలాంటి గుణగణాలు నీలో ఉంటే ఈ లోకాన్ని చూస్తూ లోక సంబంధిలాగా చూపిస్తూ లోక సంబంధమైన ఆచారాలు చేస్తూ లోక సంబంధమైన గుణగణాలు కలిగి ఉంటే చూడండి మనతో మంచిగా వస్తే మంచిగా మాట్లాడి నువ్వు దూరం అయితే ఇంకోలాగా మాట్లాడితే నీది ఏ ప్రేమ ఈ లోక సంబంధమైన ప్రేమ క్రీస్తు ప్రేమ చెప్పండి కాబట్టి ఇలాంటివి ఉండి నేను సేవ చేస్తున్నాను కదా నేను ప్రార్థనకి వెళ్తున్నాను కదా నేను వాక్యం చెబుతున్నాను కదా నేను సంఘాలు నడిపిస్తున్నాను కదా అంటే నువ్వు అక్రమం చేసిన కదా అంటాడా లేదా మన ప్రభు ఎందుకు ఏ రోజు నేను నేను చూడలేదు ఎందుకంటే నువ్వు ఎప్పుడు చూసినా నీ ఉదయమే చెడుతనంతో ఉంది కదా నువ్వు నా వాడివి ఎట్లా అవుతావు నువ్వు నా ముద్రలో ఉన్న ఎట్లా అవుతావు కాబట్టి నేను చూడలా అంటాడా లేదా మన ప్రభు కాబట్టి చెప్తుంది ముందు మనము పవిత్రంగా తయారవ్వాలా అప్పుడు ఇతరులను పవిత్రంగా చేయగలం కదా ఈరోజు మన జీవితాలే సరిగా ఉండవు మన మాట తీరే సరిగా ఉండదు మనం చూసే చూపులు సరిగా ఉండవు ఆలోచించే హృదయం సరిగా ఉండదు కానీ నువ్వు ఆయన కొరకు వెలిగింపబడతానంటే ముందు నీకు లేదు కదా రక్షణ కదా చూడండి ఈ లోకంలో నువ్వు అనేక ఆత్మలు కాపాడేది ఒక ఎత్తు ముందు నీ ఆత్మకి రక్షణ ఉందా నీలో చెడుతనం ఉంటే లోక సంబంధమైన క్రియలు నీలో ఉంటే లోక సంబంధిలాగా నువ్వు మాట్లాడుతూ లోక సంబంధమైన క్రియలు కనబరుస్తుంటే నువ్వు ఎట్లా నువ్వు పనున్న వాటిని వెతికినట్టు దేవుడు నేను చూసి ఇష్టపడినట్టు కదా కాబట్టే మన ప్రభు జ్యోతిండ లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను అహంకారులను అతిశయమును మాన్పించేదను బలాత్కారుల గర్వము అనుచవేసేదను ఏషియా గ్రంథము పదమూడో అధ్యాయము ఏడో వచనంలో ఏడో వచనంలో అందుచేత బాహువులన్నీ దుర్బల ప్రతి వాణి గుండె కరిగిపోవును కదా ఇంగ్లీష్ లో ఏముంది దేర్ షల్ ఆల్ హ్యాండ్స్ బి ఫైట్ అండ్ ఎవ్రీ మ్యాన్స్ హర్ట్ షల్ మెల్ట్ మెల్ట్ అంటే కరిగిపోవడం అన్నట్టు పెయింట్ అంటే మోసపోతుంది కదా అంటే ఆ దినము ఒక్కసారిగా వచ్చి నీ మీద పడితే నువ్వు అట్లా అయిపోతాం అన్నట్టు షాక్ కొట్టినాడు ఒక్కసారిగా షాక్లోకి పోతాడు చూసినావా అట్లా అయిపోతుంది నీ పరిస్థితి షాక్ల నుంచి బయటకు వస్తే ఏముంటది ఇంకా ఏమీ ఉండదు కదా కాబట్టి ఆ దినం ఇంకా రాలేదు ఆ గడియ ఇంకా రాలేదు ఇప్పుడన్నా నీ జీవితం ఎట్లా ఉందో చూసుకోవాలా లేదా ఈరోజు నీ ఇల్లు ఎట్లా ఉందో లే చూసుకోవాలి కదా దాన్ని ఇప్పుడు ఎవడు కన్నం వేసిండో కన్నం వేసిన ఊరికనే ఉంటాడా నీ ఇంటికి కన్నం వేస్తే నీ ఇంట్లో ఉన్నాయన్నీ దోచుకోపోతాడు కదా కాబట్టి దొంగ దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును మన ప్రభు ఏమి నిత్య ఇవ్వడానికి వచ్చిండే కదా సమృద్ధిగా కాబట్టి సమృద్ధిగా నిత్య ఇచ్చిన ఆయన నీ హృదయంలో ఉన్నాడా కన్నం వేసి దొంగలాగా వచ్చి నిన్ను నాశనంలోకి నడిపించేవాడున్నాడా నీ హృదయంలో ఏ రోజన్నా ఆలోచించినవా ఏ రోజన్నా నువ్వు ప్రార్థన చేసినవా నాలో ఏ బలహీనత ఉంది ప్రభా నాలో నీ పట్ల ఏది ఆయస్కరంగా ఉంది నీ విషయంలో ఏ విషయంలో నేను తొలగిపోతున్నాను నీ చెత్తం ఏ విషయంలో నేను చెయ్యట్లేదు ఈ రోజన్నా మనం అట్లా ప్రార్థన చేస్తే నీ పరిస్థితి ఇది అని అర్థంలాగా నీ మొహాన్ని నీకు చూపిస్తాడు కదా ప్రభు ఎప్పుడు మనం జ్ఞానంతోనే ఉన్నాము మనం కరెక్ట్ గానే ఉన్నాము ఎంతకాడికి ఎదుటి వారి కళ్ళు చూస్తున్నా నీ కంట్లో ఏ నలుసు నీ కంట్లో ఏది చూసుకున్నావా ఏ రోజన్నా కాబట్టి మన ప్రభు చెప్తుడు ముందు మన కంటిలో నలుసు ఏముందో మనలో ఏ మాలిన్యం చెత్త ఉందో చెదారం ఉందో మురికితన ముందు ముందు దాన్ని ఉతుక్కొని అప్పుడు నువ్వు అనేకుల మురికి మనం ఉతకాలా లేదా ఈరోజు మన జీవితమే సరిగా ఉండదు మన ఆలోచనలే సరిగా ఉండవు మనలోనే దేవుని ప్రేమ లేదు మనలోనే ఆయనకి కలిగిన గుణగణాలే లేవు అప్పుడు నువ్వు సువార్త ప్రకటిస్తున్నావంటే అది వేషధారణ కాదు క్రీస్తు కలిగిన మనసు నీలో ఏ మాత్రం లేదు క్రీస్తు కలిగిన ప్రేమ లేదు సమాధానం లేదు సమాధానం ఉంటే నువ్వు అందరితో సమాధాన పడతావు ఈరోజు నువ్వు ఇంట్లో వాళ్ళతో సమాధాన పడలేకపోతుంటే తోటి సేవకులతో సమాధాన పడలేకపోతుంటేవి వాళ్ళతో మంచిగా ప్రేమగా మాట్లాడలేకపోతుంటేవి అంటే నీతో మంచిగా నడిస్తే మంచిగా ఉన్నట్టు దూరం అయితే లేదన్నట్టు ఇది దేవుళ్ళ ఉందా ఈరోజు నీలో ఉందంటే నీలో దేవుడు ఉన్నాడా కాబట్టి చూడండి ఆ దినం వస్తే నువ్వు మూర్చబోయేవాడిలాగా అయిపోతావు కదా షాక్ అయిపోతావు కదా ఇప్పుడు జరిగితే ఇప్పుడు మనమంతా కూడా షాక్ అవుతామా లేదా కాబట్టి ఆ దినము కరిగిపోయి ఏడ్చి అరిచి ఏం చేసినా నీకేమన్నా ప్రయోజనకరం ఉంటుందా అట్లా ఆ దినము వస్తుంది కాబట్టే కదా ఆయన సేవకులను పెట్టండు అలాంటి దినం వస్తుంది కాబట్టి కదా ఆయన సేవకులను పెట్టిండు పరిచారకులను పెట్టిండు ఉపదేశకులను పెట్టిండు కాపరులను పెట్టిండు ఇవన్నీ ఎందుకు పెట్టిండు మనలందరినీ ప్రతి దినం జ్ఞాపకం చేయడాకే కదా ఎందుకు జ్ఞాపకం చేయాలా నీ పాపాన్ని నీకు చూపియాలి కాబట్టి ఎందుకు నీ పట్ల ఆయనకు ప్రేమ ఉంది కాబట్టే కదా దేవుడు మన గ్రూప్లో అన్న ద్వారా మాట్లాడిన రవి బ్రదర్ ద్వారా మాట్లాడిన దీపా సిస్టర్ కానీ పరిశుద్ధ వీళ్ళందరి ద్వారా ఎవరి ద్వారా దేవుడు ఎందుకు సేవకులను పెట్టి నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితాన్ని సరి కదా నువ్వు సరైన మార్గంలో ఆయన త్రోవలో నడుచుకోమనే కదా ఈ రోజు నువ్వు నడుస్తున్నావా వింటే మన జీవితాల్లో బాగుపడతాము విని ప్రవర్తిస్తేనే కదా కాబట్టి చూడండి ఆ దినము ప్రభు అన్ని ముమ్మార్లు మనల్ని హెచ్చరించినప్పుడు నిర్లక్ష్యంగా జీవించి లోకస్తుల్లాగా జీవించి నువ్వు తప్పిపోతే ఆ దినం ఒక్కసారిగా వస్తే అప్పుడు నువ్వు ఎక్కడికి పోతే ఎవరు దొరుకుతారు చెప్పు కాబట్టి మన ప్రభు చెప్తుండడు ఆయన మాట్లాడిన ప్రతి దినము ప్రతి నిమిషం ప్రతి క్షణము నీ జీవితాన్ని నువ్వు గడుక్కవాలి కాదు బ్రదర్ నేను ఈ రోజు వస్త్రం కొన్నాను ఇంకా పది సంవత్సరాల తర్వాత ఉతుకుంటావా నువ్వు కాదు కదా ప్రతి దినం వేసుకున్నప్పుడల్లా ఉతుక్కుంటావు లేదా ఈ రోజు నీ శరీరాన్ని తెలుసుకొని బయటకంతా పోయి తిరిగి వస్తున్నావు కదా ఇంటికి వచ్చి ఎక్కడ ఏం మురికి అంటుకుందో ఏ రోజన్నా వాక్యం ద్వారా ఉతుక్కున్నావా ఇట్లా ఎప్పుడు మనం ఆలోచించము ఇట్లా ఎప్పుడు మనం మా ప్రార్థన ఎప్పుడు ఇట్లా చేయము కాకపోతే నీ సమస్య ఎట్లా నీకు తెలుస్తుంది కాబట్టి నువ్వు బుద్ధిమంతుడు జ్ఞానులాగా ఉంటావు కదా అప్పుడు కేక వేస్తే పెళ్లి కుమారుడు నువ్వు బుద్ధి లేని కాబట్టి నీ దీపం ఆరిపోయిందని అప్పుడు తెలుసుకొని పరిగెత్తితే ఆ దినం ఏమొస్తుంది చెప్పండి కదా అప్పుడు దాకా నీ దీపం ఆరిపోయిందా వెలిగిందా కూడా చూసుకోలేకుండా నిద్రపోతే అప్పుడు తెలిస్తే ఏం చేస్తావు అప్పుడు ఎక్కడికి పోతే ఏం దొరుకుతుంది చెప్పు కాబట్టి మన ప్రభు చెప్తుంటూ మన ప్రభు ఈ లోకానికి రాకముందే కదా ఆయన వాక్యాలు మనం నేర్చుకోవాలన్నా ఆయన సేవ చేయాలన్నా ఆయనలో ఫలించాలన్నా నువ్వు ఫలించాలన్నా అనేకులకు సువార్త ప్రకటించాలన్నా ఆ దినమే కదా చివరి దినం కాబట్టి ఆ దినం రాకముందే నువ్వు ఏమి చేయాలనుకున్నా కదా నీ శరీరం ఉన్నంత వరకే కదా నువ్వు ఈ లోకంలో కూడా ఆయన కొరకు ఏమి చేయాలన్నా ఒకసారి శరీరం విడిచినాకు నువ్వేం చేయగలుగుతావు నీ ఆత్మ ఘోషిస్తా అలా టైంలో నేను చేయలేదు కదా కాబట్టి మన ప్రభు చెప్తుండు ఆయన దినము వస్తే చూడండి ఎవరైతే మెలుకుగా లేకుండా సిద్ధపాటు లేకుండా వాళ్ళకి ఇచ్చిన వస్త్రాలు కాపాడుకోకుండా మురికితనంతో చెడుతనంతో నిండి ఉన్న ఎవరికైనా అది వినాశనమైన దినమే కదా అది వాళ్ళకి నాశనకరమైన దినమే కదా అది ఎవరైనా కావచ్చు వాక్యం చెప్పే నాకు కావచ్చు వినే కావచ్చు ఎవరైనా ఆ రీతిగా సిద్ధపాటు లేని వాళ్ళు మెలుకుగా లేకుండా ఉన్నవాళ్ళు వాక్యానుసారమైన జీవితం లేని వాళ్ళు ఎందుకంటే ఈరోజు ఎందుకు దేవుడు అంత కోపము ఆయనకి అంత ఉగ్రత అంటే ఈరోజు ఎక్కడ వాక్యాలు ప్రకటించబడుతున్నాయి అందరూ వినువారు మాత్రమే ఉన్నారు కానీ ఒక్కరు కూడా వాక్యానుసారంగా ప్రవర్తించే జీవితం లేదు కదా అందుకు ఆయన కోపం వింటవు విన్న వాక్యం పోయి నువ్వు హృదయంలో నాట అది మొక్కించి దానిలో నుంచి పంట వస్తుంది ఈరోజు నీ హృదయంలోకే వాక్యం పోవట్లేదు కదా ఏ రోజు నువ్వు ఆ రీతిగా ముందుకు పోకపోతే ఎట్లా నీలో ఫలాలు వస్తాయి ఎలా నీలో దేవుని గుణగాలు కనిపిస్తాయి మనందరిలో కాబట్టి మన ప్రభు చెప్తుండూ యేస గ్రంథము పదమూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో జనులు విబ్రాంతి నొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవ వేదన పడదాని వలే వారు వేదన పడదురు ఒకరినొకరు తేరి వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును ఆ దినము చూడండి నువ్వు ఎంత వేడ్చినా గగ్గోలు పెట్టినా ఎవరిని చూసినా నీకు ఏమీ రాదు కదా ఎంత అరుపులు కదా అది నాశనకరమైన దినం కాబట్టి మీకు ఏడుపు కదా భయంకరమైన కదా నేను కాలము ఆ బ్రదర్ చెప్పుంటే నేను వింటే బాగుండే అని అనుకుంటే ఆ టైంలో ఏం చేస్తావు చెప్పు అయ్యో అన్న అప్పుడు ఎట్లా చెప్పిండు చంద్రశేఖర అన్న నన్ను ఇట్లా చేయమండు సేవ చేయమన్నాడు అయ్యో నేను ఇంతకాలం చేయలేదని నేను ఆ రోజు అనుకుంటే నేనేమన్నా చేస్తానా ఉట్టి చేతులే కదా అదే ముందు చేసి ఉంటే ఏదన్నా ఫలం వచ్చేదేమో ఒక కాయ అన్నా రెండు కాయలన్నా మనం కాసేవాళ్ళము ఆ దినము అన్న అట్లా అలా రవి బ్రదర్ వాక్యం ఇట్లా అప్పుడు నేను వినలేదే నా జీవితాన్ని మార్చుకోలేదే నేను నిర్లక్ష్యం పెట్టినానే ఆ దినం నువ్వు ఎన్ని అనుకుంటే ఏం లాభం చెప్పు నీకు ఎవరికైనా కదా అదే విన్నప్పుడే చేస్తుంటే ఏదన్నా ప్రయోజనం ఉండేదన్నట్టు కదా పది కాయలు కాసే నువ్వు రెండు మూడు కాయలన్నా కాసేదానివన్నట్టు అంటే ఎంతో కొంత ఫలించేదాన్ని అన్నట్టు కదా కాబట్టి మన ప్రభు చెప్తుండు ఆ దినము జనులు విభ్రాంతిని అందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ఎవరు ఈ జనులు ఈ మూడు గుంపులు అన్నట్టు ఎక్కడ గొర్రెపిల్లని ప్రభుని వెంబడించని వాళ్ళు వీళ్ళు వాళ్ళకుంటది దుఃఖము వేదన ఎందుకంటే మన ప్రభుత్వం ఎల్లప్పుడు ఉంటే మనం ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటాం కదా ఆయన ఈ లోకానికి వచ్చిండు కాబట్టి మనం ఎప్పుడు ఆయనతోనే ఉన్నాం కాబట్టి మనకన్నీ తెలుసు కాబట్టి మెలుకుగా ఉన్నాం కాబట్టి సిద్ధపడ్డాం కాబట్టి మనకేం కాదన్నట్టు ఎవరు సిద్ధపాటుగా మెలుకుగా వాక్యానుసారంగా విని వాక్యం ప్రకారంగా ప్రవర్తించి జీవితాలు సరి వాళ్ళ ఆత్మీయ స్థితిని కట్టుకొని దేవుని బండ మీద ఉన్న వాళ్ళకేం కాదన్నట్టు ఎవరు తిరస్కరించి వాక్యానుసారంగా ప్రవర్తించకుండా ఎట్లా జీవించిన వాళ్ళకి ఆ దినము వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవ ఎందుకు వాళ్ళు పడుతున్నారు అంటే యాకోబు రాసిన పత్రికలో ఒకటో అధ్యాయం పదిహేనో వచనంలో యాకోబు భక్తుడు చెప్తుడు దురాశ గర్భము ధరించింది కాబట్టి వీళ్ళకి ఎందుకు ప్రసవేదనంటే వాళ్ళ గర్భం ఏంది దురాశతో కాబట్టి అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా ఉన్నారు కదా చెడుతనంతో కాబట్టి ఆ దురాశ ఏమైంది గర్భం ధరించి పాపము గనక పాపము పరిపక్వమై మరణము కలుగును కాబట్టి మోస్తున్నారు కదా స్త్రీ బిడ్డను ముందు మోస్తుంది గర్భం ఎందుకు తర్వాత ఆ బయట ప్రసవించాలి కదా ఆ ప్రసవించేటప్పుడు ఎంత భయంకరంగా ఉంటది ఆ స్త్రీకి వీళ్ళు కూడా పాపాన్ని గర్భంలాగా దాల్చి మోస్తా మోస్తా మోస్తా ఉన్నారు ఆ దినం వస్తే అప్పుడు పడతారు నిప్పులు కదా అప్పుడు ప్రసవ వేదన పడతారన్నట్టు అప్పుడు నువ్వు ఎంత ఏడిచి భయంకరంగా ఉంటుందా కదా గర్భిణీ స్త్రీకి ప్రసవ వస్తే నొప్పులు వస్తాయి అట్లా నీ దురాశ వల్ల నువ్వు ధరించిన గర్భము ఆ పాపం వల్ల నువ్వు ధరించింది నీకు అట్లా భయంకరంగా ఉంటది కదా ఆ దినము గర్భిణీ స్త్రీకి ప్రసవ వచ్చినట్టు కాబట్టి ఈరోజు దురాశ లేదా మనుషుల్లో కపటమైన ప్రేమే కదా ఎవరిలో ఉంది ప్రేమ నిస్వార్థమైన ప్రేమ మనుషులంతా వేషధారకుల్లాగానే ఉన్నారు కదా వేషధారణ కాకపోతే ఏంది నీతో తిరిగితే ను నాతో మంచిగా ఉన్నావు అన్నట్టు నీ నుంచి నేను పక్కకు వెళ్తే నేను నీకు ఉంటే నీలో ఎక్కడ ఉంది క్రీస్తు ప్రేమ నువ్వు అలా చెప్పుకుంటే నువ్వు అబద్ధికుడువా కదా కాబట్టి నీలో లేదు కాబట్టే ప్రేమ నువ్వు నా పట్ల ద్వేషం చూపిస్తావు కోపం చూపిస్తావు నా మీద నేరాలు మోపుతావు అబద్ధాలు చెప్తావు నా మీద సనుగుతుంటావు కానీ ఇవన్నీ ఆది నుండి సర్పము వాడు అబద్ధికుడు కాబట్టే అబద్ధికుడు జనకుడు కాబట్టి వాడి ఆశలు నువ్వు నెరవేరుస్తున్నట్టు ఇప్పుడు సైతాన్ ఎవరు చెప్పు మనం కాదా సైతాన్ గురించి ప్రార్థన చేస్తాం సైతాన్ అంటున్నాం కానీ ఈరోజు సైతాన్ ను తెచ్చిపెట్టుకొని వాడి ఆశలు నెరవేర్చే వాళ్ళందరూ సైతాన్లా ఈ రోజు నీలో దేవుని ప్రేమ లేకుండా ఆయన మంచితనం లేకుండా ఆయన సమాధానమే లేకుండా ఆయన ఆయన గుణగానలేకుండా నువ్వు లోకాన్ని చూసి లోకంలో ఉన్న చెడుతనం నింపుకొని నువ్వు ప్రవర్తిస్తుంటే ఈ రోజు నువ్వు సైతనం కదా నువ్వు అపవాదివి కదా ఎందుకు నీ తండ్రి జనకుడు కాబట్టి వాడి క్రియలు నెరవేర్చే వల్ల కదా కాబట్టి దురాశ కాబట్టి వీళ్ళు గర్భం ధరించి ఆ రోజు పడతారు నొప్పులు అప్పుడు పడతారు వాళ్ళకి నొప్పులు అప్పుడు దాకా రావన్నట్టు అప్పుడు గర్భిణీ స్త్రీకి పసవేదన వచ్చినట్టు వీళ్ళు ధరించిన దురాశ వల్ల దురాశ నీకు దురాలోచన వస్తాయి దురాలోచనలు వస్తే నువ్వు ఏం చేస్తావు అన్ని ఆయనకి అవిధేయత కలిగించిన పనులే చేస్తావా లేదా కాబట్టి చూడండి మన ప్రభు చెప్తుండు కాబట్టి ఒకటో దశలో ఎన్నికలు రాసిన పత్రిక ఐదులో ఒకటి సహోదరులారా ఆ కాలంలో గురిచియు ఆ సమయంలో గురిచియూ మీకు రాయనక్కరలేదు రాత్రి దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను మనమందరం ప్రభు దినం వస్తుంది వస్తుంది వస్తుంది అని మంచిదే కానీ ఏ రోజన్నా ఆయన వచ్చిన దినము ఈ రోజే వస్తే నేను సిద్ధపడున్నానా నిజంగా నా ఆత్మీయ స్థితి బాగుందా నిజంగా ఈ లోకంలో నా సాక్ష్యం బాగుందా నా మీద ఎవరన్నా నిందలు మోపుతున్నారా నా మీద ఏదన్నా ఉందా ఈ రోజన్నా నువ్వు సిద్ధపడ్డావా కాబట్టి ఇప్పుడన్నా సిద్ధపడాలా కదా ఇప్పుడు కూడా సిద్ధపడకుండా ఇప్పుడు కూడా ఇంకా అట్లానే జీవిస్తే నీకు నష్టమా ఎవరికి నష్టం చెప్పండి ఆ దినం కాబట్టి మన ప్రభు చెప్తుండు ఇక్కడ ఒకటో దశలో నీకులు పత్రిక ఐదులో మూడు లోకులు నెమ్మదిగా ఉన్నదని భయమేమీ లేదు అని చెప్పుకొని చుండగా స్త్రీకి ప్రసవ వచ్చినట్లు వారికి ఆకస్మికం నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమునో తప్పించుకొనలేరు కదా కాబట్టి చూడండి ఎవరు తప్పించుకోలేరు కదా ఎందుకంటే అది నాశనకరమైన దినమే కదా ఆయన లోకానికి వస్తే ఎవరికి అది నాశనకరమైన దినము ఆయనకి తగినట్లుగా ఆయన అడుగు జాడల ఎందు నడుచుకొని వాళ్ళకి నడుచుకున్న వాళ్ళు ఎప్పుడు గుర్రెపిల్ల ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు కదా కాబట్టి వాళ్ళకేం కాదన్నట్టు ఎక్కడ ఉందంటే మనం చూస్తే ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ వాక్యం పద్నాలుగో అధ్యాయంలో వీళ్ళకి ఏం కాదన్నట్టు ఆ దినం వచ్చిన ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ గుర్రపిల్ల ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు కదా కాబట్టి ఉన్నారు కాబట్టి ఉంది కదా ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయంలో ఇక్కడ ఉందంటే ఇక్కడ ఉంది వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు స్త్రీ సాంగత్యమును ఎరుగుని వారయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెళ్ళ ఆయనను వెంబడిత్తరు వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు కాబట్టి ఇప్పుడు చెప్పండి గొర్రెపిల్ల ఎక్కడ ఉంటే అక్కడ అంటే గొర్రెపిల్ల ఎవరు మన ప్రభువే కదా కాబట్టి ఈ వాక్యమే ఆయన కదా ఈ వాక్యానుసారంగా విని ప్రవర్తించి నడుచుకునే వాళ్ళందరూ దేవుని తగినట్లు అంటారు వీళ్ళందరూ దేవుడు మనుషుల్లో కొనబడడం అంటే ఏంది నీ ముందు ఒక బండి మీద వంద పండ్లు వేస్తే వంద పండ్లు తీసుకుంటావా నువ్వు పోయి ఒక్కొక్క పండు చూస్ చేసుకుంటావు కదా దానికి ఏ మచ్చ ఉందా డాగు ఉందా అది కుల్లిపోయి ఉందా ఎట్లా ఉందా చూసి ఏం చేస్తావు మంచి పనులు ఏరుకొని నీకు కావాల్సిన పనులు ఏందో అని తీసుకుంటావు అంటే హాఫ్ కేజీ కావాలంటే హాఫ్ కేజీ తీసుకుంటావు కేజీ కావాలంటే కేజీ తీసుకుంటావు కదా ఇది కూడా అంతే కదా ఆయనకి ఎవరు మంచిగా అనిపిస్తే ఆ పండ్లు ఏరుకుంటాడు కదా ఈ రోజు నీ పండు ఎట్లా ఉంది పండువే ఎట్లా యాపిల్ పండే కానీ కుళ్ళిపోయి ఉంటాయి కదా కొన్ని కొన్ని మచ్చలు పడి ఉంటాయి కదా కొనేవాడు మచ్చలు ఉన్నదాన్ని నువ్వు అంటావా దేవుడు కూడా నిన్ను కొనాలంటే నువ్వు అట్లా ఉంటే నిన్ను ఎట్లా కొంటాడు మనల్ని ఎట్లా కొంటాడు చెప్పండి ఏ రోజన్నా ఆ రీతిగా మనం ఆలోచిస్తున్నావు మన ఆలోచన ఎప్పుడన్నా అట్లా ఉందా ఇక్కడ వాక్యం ఏమంటున్నాడు మనుషుల నుండి కొనబడిన వారు ఆయన కొనుక్కోవాలంటే నువ్వు యాపిల్ పండు అయితే నీ మీద ఏ కులిపోయినట్టు ఉండకూడదు కదా నువ్వు తాజాగా ఉండాలా నీ మీద ఏ మచ్చ ఉండకూడదు కదా అడే కదా కొనేవాడు దాన్ని ఇష్టపడి తీసుకుంటాడు కుళ్ళిపోయిన దాన్ని ఎవరైనా ఇష్టపడి తీసుకుంటారా నువ్వు తీసుకుంటావా ఈరోజు దేవుడు నువ్వు పండులాగా ఉంటే నిన్ను తీసుకోవాలంటే నీ మీద ఏం ఉండొద్దు కదా కాబట్టి మనం ఇంకా పరిశీలించుకోవాలి కదా మనం నోటి విషయంలో దక్కిపోతున్నామా చూసే చూపుల్లో దక్కిపోతున్నామా ఆలోచించే వాట్లో దక్కిపోతున్నామా ఇవన్నీ సరిగా ఉండి ఆయన చెప్పే మాట ఏది ఆయన చిత్త విషయంలో దక్కిపోతున్నామా కదా ఇవన్నీ చూసుకోవాలా లేదా కాబట్టి మన ప్రభు చెప్తుంటూ వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకాయి మనుషుల నుండి కొనబడిన వారు వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు వీరు అనిందిలు కాబట్టే పండుకి ఏ మచ్చ లేదన్నట్టు కాబట్టే ఆ పండుగ అనే వాడికి అది మంచి ఫలం అనిపించింది కాబట్టి తీసుకోండి కదా ఈ రోజు నీ మీద నిందలు ఉన్నాయేమో చూసుకున్నావా ఈ రోజన్నా నీ గురించి ఏదన్నా సాక్ష్యం ఉందా పలానా బ్రదరు పలానా సిస్టరు వాళ్ళు సారంగా ఉన్నారు వాక్యానుసారంగా జీవిస్తున్నారు కదా ఈ రోజు మనుషులు సాక్ష్యం ఇస్తారు కదా నీ చర్చీని చూసి సాక్ష్యం ఇస్తాం ఎందుకు నీ దగ్గరికి లక్ష్యం అంద వస్తున్నారను లేదా నిన్ను నీ ఇవి చూసి సాక్ష్యం ఇస్తున్నారు కదా నీ చదువులను చూసి కానీ దేవుడు మాత్రము మనల్ని ఎవరిని పైరూపం చూడ్డ కదా పైరూపం లక్ష్యం చేసే దేవుడు కానే కాదు కదా మనిషి హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు కదా ఆయనకు కావాల్సింది నీ హృదయమే కదా అదే కదా ఆయన పరిశుద్ధమైన స్థలము అది చూసుకోవాలి కదా పైరూపం ఎందుకు నల్లగా ఉంటాయింది తెల్లగా ఉంటాయింది పొట్టిగా ఉంటాయింది పొడిగు ఉంటాయింది చిన్నవాడైతేంది పెద్దవాడైతేంది చదువుకుంటాయింది చదువుకోపోతేంది ఇవన్నీ లోకస్తులు కదా ఈ రోజు నీలో అలాంటివి చూస్తే నువ్వు ఖచ్చితంగా గొర్రెపిల్లని వెంబడించేవాడివి కాదన్నట్టు కదా దేవుణ్ణి వెంబడించే వాళ్ళు ఎవరు పైరూపం చూడరు కదా కాబట్టి ఈరోజు నువ్వు పైరూపం చూసి నువ్వు దాన్ని చూసి నువ్వు ఇష్టపడిపోతుంటే నీలాంటి మోసగాడు అపద్దికుడు కదా నీలాగా మోసపోయే వాళ్ళు ఇంకెవరన్నా ఉంటారా కాబట్టి మన ప్రభు చెప్తుంటూ వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు వీరు అమిందిలు ఎవరు వాళ్ళు ఆయన కొనబడిన ఎక్కడ కొనబడినరు మనుషుల్లో నుండి కదా కాబట్టి చూడండి ఇప్పుడు చెప్పండి మనం ఈ రోజు ఉన్నాం నిజంగా మనం గొర్రెపిల్లని వెంబడిస్తే ఆయన ఎక్కడుంటే అక్కడి ను ఉంటే ఆయనలో కనిపించిన గుణగణాలు నీలో కనిపిస్తున్నాయా ఆయనలో కనిపించిన ప్రేమ నీలో ఉందా మంచితనం నీలో ఉందా సమాధానం నీలో ఉందా తగ్గింపు నీలో ఉందా నీలో సాత్వికం ఉంది ఏముంది చెప్పి ఈరోజు ఇవి ఏవి లేకపోతే నువ్వు ఎట్లా దేవుణ్ణి ఎక్కడుంటే అక్కడ వెంబడేస్తే ఇదంతా మోసపోవడమా కాదా ఈరోజు క్రైస్తవులందరూ ఎవరు వాళ్ళ ప్రవర్తనని పరిశీలించుకున్నారు ఎవరు వాళ్ళు చెప్పే వాక్యం దేవునికి చిత్తానుసారమైన వాక్యం పరిశీలించుకున్నారు కాబట్టే మోసపోతున్నారు అన్నట్టు ఎప్పుడన్నా మెలుకుగా ఉండి చూసుకుంటే కనిపిస్తుంది మన జీవితం ఎట్లా ఉంది మన మురికితనం ఎట్లా ఉంది నిద్రపోతే మత్తులో ఉంటే ఏం కనిపిస్తుంది కాబట్టి మన ప్రభు చెప్తుండు మత్త వార్త ఇరవై నాలుగులో నలభై పంతొమ్మిది వచ్చినము అయ్యో ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికిని శ్రమ ఎవరు ఈ గర్భిణీలు ఇల్లే దురాశతో గర్భం ధరించిన వాళ్ళు వాళ్ళకి శ్రమ ఎందుకంటే అప్పుడు పడతారు నిప్పులు ఎందుకు నాశనం దినం కాబట్టి అప్పుడు అరుస్తారు ఏడుస్తారు కాబట్టే చూడండి మన ప్రభు చెప్తుండు అయ్యో ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ కదా ఈ రోజు నీలో దురాశ ఉంటే నువ్వు ఏం ధరించినట్టు గర్భం ధరించి నువ్వేం చేస్తున్నావు నీ పాపాన్ని పెంచి పోషిస్తున్నావు కాబట్టి ఆ పాపం వలన వచ్చే జీతం ఏందన్నట్టు మరణం కాబట్టే ఆ దినము వీళ్ళందరికీ ఎవరైనా కావచ్చు కదా వాక్యానుసారంగా లేని జీవితం కావచ్చు దేవుని సత్యంలో లేకుండా ఉండొచ్చు వాళ్ళు ఎవరైనా కావచ్చు నేనైనా నువ్వైనా ఎవరైనా కాబట్టి మన ప్రభు చెప్తుండడు వాళ్ళందరికీ ఆ దినం శ్రమే కదా ఎందుకు అది భయంకరమైన దినం కదా ప్రచండమైన క్రూరముతో ఉగ్రతతో వచ్చే దినం కదా కాబట్టే ఆ దినం మనకి శ్రమ అన్నట్టు కాబట్టి మన ప్రభు చెప్తుండు జకరియా గ్రంథంలో పద్నాలుగో అధ్యాయము ఏడో వచనంలో ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును స్పెషల్ ఎందుకు అది దేవుడికే తెలుసు కాబట్టి కదా ఈ లోకంలో అన్ని చెప్పిండు దేవుడు కానీ ఆయన రాకడా ఆయన వచ్చే నిమిషం క్షణం ఏ సేవకుడికి ఏ ప్రవర్తకి ఎవరు చెప్పలేదు కదా సూచనలు చెప్పిండు మన ప్రభువు కానీ ఈ టైంకి వస్తా ఈ గంటకు వస్తా ఈ నిమిషంలో నేను వస్తానని ఎవరికి చెప్పలేదు కదా ఎందుకు అంజూర పండు చెట్టు చూస్తే నీకు అర్థం అవుతుంది దీని పండ్లు వచ్చినంటే దీని కాలం ఇది అన్నట్టు ఈ రోజు ఈ లోకాన్ని చూస్తే నీకు అర్థం కావాలా అట్లా సూచనలు చెప్పిండు కదా కాబట్టి సూచనలు బట్టి మనం పసిగట్టగలుగుతున్నాము కదా కాబట్టే ప్రభు చెప్తుండు ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును ఎందుకంటే అది ఆయన ఏర్పరచుకున్న దినం అది ఆయన ఇష్టంలో ఉన్న దినం కదా అది ఆయన రాదలుచుకుంటే ఏ నిమిషమైనా ఏ క్షణమైనా రావచ్చు ఎందుకంటే అది ఆయన చేతిలో ఉన్న దినం కదా ఎందుకంటే దేవుని యొద్ధ నుండి వస్తుంది కాబట్టి మన ప్రభు దినం అది కాబట్టి ఆ దినము ప్రత్యేకమైన దినముగా ఉండును అది యహోవాకు తెలియబడిన దినము దేవుడికే తెలియబడిన దినం కదా ఆయన రాకడా పగలు కాదు రాత్రి కాదు అస్తమయ కాలమున వెలుతురు కలుగును కాబట్టి ఈ దినము దేవుడే దాన్ని ప్రత్యేకంగా పెట్టిన దినము అది ఆయన ఒక్కడికే తెలుసు కాబట్టే నేను దొంగలాగా వస్తున్నాను మీరందరూ మెలుకువగా ఉండి జాగ్రత్త ఈ సృష్టికి చెప్పిండు కదా మన ప్రభు కాబట్టి చూడండి ఆ దినము ఎవరికి తెలియదు కాబట్టి చూడండి అది ఏ దినమైనా కావచ్చు అది ఆయన ఇష్టం ఆయన రాదలుచుకుంటే రేపు రావచ్చు ఇంకొక గంటకు రావచ్చు అది ఆయన ఇష్టం కాబట్టి నువ్వు నేను మనం చేయాల్సిన పనేంది నీకు ఇచ్చిన తలాంతల్ని నీకు రెండిస్తే నువ్వేం చేయాలా నాలుగు చేయాల ఐదిచ్చిన వాళ్ళు పది చేసిండ్రు కదా ఒకటిచ్చినవాడు ఏమి చేయకుండా భూమిలో పెట్టిండు కదా అప్పుడు యజమానుడు వస్తే ఐదిచ్చిన వాడిని ఏమంటాడు మంచి బలాదాసుడా అని బిరుదిచ్చిండు బిరుదిచ్చి వాడు కష్టపడి దాన్ని ఫలించి పది చేసిండు కాబట్టి దాన్ని సేద్యం చేసి దాన్ని దున్ని పది రకాలుగా పనులు ఫలించండు కాబట్టి ఆ ఫలానికి తగ్గట్టు జీతం ఇచ్చిండు పుచ్చుకున్నాడు ఎవరు వాక్యం ప్రకారం విని ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాడు అది పొందుకున్నాడు రెండిచ్చినవాడు దాన్ని ఫలింపు చేసిండు కాబట్టి వాడు మంచి దాసుడా అని బిరుదు పొంది ఆయన జీతాన్ని పుచ్చుకొని ఆయన చెప్పిన దగ్గర ఉన్నాడు కదా ఈ ఒకటిచ్చినవాడు ఏం చేసిండు ఈ రోజు నీ జీవితం ఎప్పుడన్నా అట్లా ఉందని ఆలోచించినావా కాబట్టి చూడండి ఇది మోసమా కాదా చూడండి గుడ్డితనం ఎక్కడ ఉంది మనలోనే ఉంది కదా కాబట్టి మన ప్రభు చెప్తుండు ఇది ఒక రీతి అయితే చూడండి మన ప్రభు చెప్తున్నా కాబట్టి ఆ దినం వస్తే మన ఆయన లెక్క అడుగుతాడా లేదా నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు ఏం చేసినావు నీ ఫలం ఏది నీకు తోటని ఇచ్చినాను కదా నువ్వు ఆ తోటని ఏం చేసినావు అని అడిగితే నువ్వేం చేస్తావు పాపం చేసి చెట్లు చాటును దాంకున్నట్టు నువ్వు కూడా దాంకుంటావా సిగ్గుతోటి వాళ్ళు రాలేకపోయినారు కదా సిగ్గుండి ఆదామావ ఎందుకంటే సిగ్గులేని పని చేసినారు కాబట్టి ఎందుకు ఆయన మాట వినకపోవడమే సిగ్గులేని పని అన్నట్టు కాబట్టి ఆయన వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడన్నా ఆయనకు ధైర్యంగా నిలబడి ఉండగలిగినారు కదా మొత్తలు చాటును దాముకున్నారు కదా మీ పరిస్థితి నా పరిస్థితి అట్లా అవుతుందా లేదా మనం ఆ ఏం చేయకపోతే ఆయన వచ్చినప్పుడు ఏం మొహం పెట్టుకొని మనం ఎదుర్కోగలుగుతామా కాబట్టే చెప్తుండడు ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును అది యహోవాకే తెలియబడిన దినము కాబట్టే చూడండి మనం మెలుకుగా ఉండి మనం ఫలించాలా అదే మన ప్రభు చెప్తుండు ఎహెచ్కల్ గ్రంథంలో ముప్పై అధ్యాయము మూడవ వచనంలో యహోవ దినము వచ్చను అది దుర్దినము అన్య జనులు శిక్షణందు దినము కదా అన్య జనులంటే రక్షణ అనుభవం లేని వాళ్ళు కదా కానీ నీతిమంతుడు కూడా రక్షింపబడుట దుర్లభము అన్నాడు మన ప్రభు ఎందుకు తీర్పు దేవుని యొద్ద ప్రారంభమైంది ఎందుకంటే రక్షణ పొందిన వాళ్ళు కూడా ఈరోజు అన్నిల్లాగా జీవిస్తున్నారు కదా కాబట్టే అది ఎవరైనా కావచ్చు కదా వాక్యం చెప్పే ఢిల్లీ బ్రదర్ కావచ్చు వినే మీరు కావచ్చు ఎవరైనా కావచ్చు కదా రక్షణ అనుభవం ఉండి అన్యుల్లాగా ఇల్లకస్తుల్లాగా ఇల్లు ఒక సంబంధమైన బంధాలు సంబంధాలు పెట్టుకొని వాటి ఆచారాలు ఇవి పెట్టుకున్న నువ్వు నువ్వు అన్నిటివే కదా నువ్వు పరలోక సంబంధమైన వాడివి కదా ఆ విషయమే నువ్వు మర్చిపోయినావు కాబట్టి నువ్వు అన్నిల్లాగా తయారైనవు కదా కాబట్టే చెప్తుండ మన ప్రభు అది ఎవరికి ఆ దినం అంటే అన్యులు వాళ్ళు శిక్ష పొందుతారు అది వాళ్ళకి దుర్దినము కాబట్టి చూడండి ఈ రోజు నువ్వు అన్యుల్లాగా ఉన్నావా నిజంగా మన ప్రభులాగా ఉన్నావా కదా ప్రభులాగా ఉంటే ఆయన విధానాలే చేస్తావు కదా ఆయన ప్రకారంగానే నడుచుకుంటావు కదా నీ జీవితమైన ఏదైనా ఆయనకి తగినట్లు కట్టుకుంటావు కదా ఎందుకంటే నువ్వు క్రీస్తు బండ మీద కట్టుకుంటే నువ్వు అట్లా జీవిస్తావన్నట్టు కాబట్టి ప్రభు చెప్తుండు ఆ దినము అది భయంకరమైన దినము దుర్దినము కాబట్టి అన్య జనులు ఇలా ఇంకొక వాక్యం ఎక్కడుందంటే ఓపాధ్యాయ గ్రంథము ఒకటో అధ్యాయమో పదిహేనో వచనంలో యహోవ దినము అన్య మీదకి వచ్చుచున్నది అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును నువ్వు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును కదా నువ్వు చేసినట్టే నీకు చేయబడును కదా నువ్వు కనికరం చూపలేదనుకో నీకు కనికరం లేని తీర్పు పొందుతుంది కదా నువ్వు తీర్పు తీర్చినావు అనుకో నీ తీర్పు దానికి మించి అతిశయపడతది కదా ఈరోజు కదా నువ్వు ఈ లోకంలో ఏది చేస్తే అది నీకు చేస్తాడా లేదా ప్రభు నువ్వు చేసినదే నీ నెత్తి మీదకు వస్తుంది నువ్వేం చేసినావు దురాశ ధరించినావు కాబట్టి అక్రమంగా నడుచుకుంటున్నావు కదా కదా కాబట్టి మన ప్రభు చెప్తుండు చూడండి నువ్వు మంచిగా చేస్తే నీకు మంచిగా జీతం ఇస్తాడా లేదా మన ప్రభు నువ్వు మంచిగా చేయలేదనుకో కదా ఆ ఒక తలాన్ని తీర్చిన నేను చెప్తాడు పోయి నరకంలో ఏమంటాడా లేదా అట్లా ఉంటదన్నట్టు అంటే నువ్వు చేసిన దాన్ని బట్టి ఆ దినం అదే కదా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాణి వాని క్రియల చొప్పున ఫలం ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ధ ఉన్నది అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తే దాని తగిన ఫలం అన్నట్టు కదా నువ్వు మంచిగా నడుచుకుంటే మంచిగా ఫలం పొందుతావు అదే నువ్వు చెడుతనంతో ఉంటే కదా కాబట్టి మన ప్రభు చెప్తాడు ఆ దినము ఈ లోకంలో ఏది చేస్తే దాన్ని బట్టి నువ్వు ఫలం పొందుతావు కాబట్టి చూడండి నువ్వు చేసిన దాన్ని బట్టి ఆ దినం నీ నెత్తి మీదకి వస్తది అని మన ప్రభు చెప్తుండదు అలాగే ఆమోసు గ్రంథంలో ఐదో అధ్యాయమో పద్దెనిమిదో వచనంలో యహోవ దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్నవారులారా మీకు శ్రమ కదా యహవ దినము వచ్చట వలన మీకు ప్రయోజనమేమి అది వెలుగు కాదు అంధకారము కదా ఈరోజు క్రైస్తవులంతా మేము ఎత్తబడతాము దేవుడి లోకానికి వస్తాడు మేము మధ్యాకాశంలోకి పోతాము ఇది బృడితనమా కదా ఇది బ్రుడితనమే కదా కాబట్టి నువ్వు ఆ ఆశల్లో ఆ రీతిగా ఊహల్లో నువ్వు బతికితే ఆ దినం వస్తే ను ఎక్కడికి ఎత్తబడవు కదా కాబట్టి అది నీకు నాశనకరమైన దినమా కాదా అది నీకు వినాశనకరమైన దినమా కదా అది నీకు శ్రమ తెచ్చే దినమా కాదా కదా ఈ రోజు ఉన్నారా లేదా క్రైస్తవులందరూ మేమంతా ఎత్తబడతాము ఎత్తబడతామని ఆశ పెట్టుకుని ఉన్నారు కదా ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు నేను మధ్యాకాశంలో పోయి ఆయనతో ఉంటాను అక్కడ పెళ్ళి జరుగుతుంది విందు జరుగుతుంది నేను తిని తందనాలు ఆడతాను ఇక్కడ కూడా అట్లనే తిని తాగుతున్నాను అక్కడ కూడా అట్లనే తాగుతాను అని ఆశ పెట్టుకున్నారా లేదా कबटी इलासना जो अभी वालक श्रम कदा आमोस एदा श्रम यहोव दिन वचुट वन प्रयोजन एयोजन लेदे अबद्धा आश्र कबद्ध बोधन आश्र कदा इेवड़ दिनमेम प्रयोजन चुह संदी भ्रमे आ दिनमे एक्कीता क्रैस्त आश्को कदा ने मध्याकाशा अंल जो ने अगर पागोटा ఇవన్నీ ఆశ పెట్టుకున్న వారిలో కదా వీళ్ళందరికీ శ్రమనా కాదా ఎందుకు అది ఏమీ జరగదు కాబట్టి మోసపోయినారు కాబట్టి అబద్ధాన్ని ఆశ్రయించినారు కాబట్టి దానికి తగినట్లుగా సిద్ధంగా లేరు కాబట్టి మెలుకుగా లేరు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా శ్రమనా కాదా కాబట్టి మన ప్రభు చెప్తుండు ఆ దిన మీకు శ్రమ యహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనం ఏమి నువ్వు ఈ రోజు ఆశపడుతున్నావు నేను ఎత్తపడతాను దేవుడు రావాలని మధ్యాకాశంలో పోవాలని నీకేమన్నా ప్రయోజనం ఉందా చెప్పండి కదా ఈ లోకము ఎంత గృడ్డితనమా కాదా కదా ఎంత దారుణంగా ఉన్నారు చెప్పండి దేవుని బిడ్డలు ఎందుకంటే ఏ రోజు ప్రభు నేను వింటున్న వాక్యము సత్యమేనా ఈ వాక్యాన్ని ఇల్లు ప్రకటించేది ఈ బ్రదర్ చెప్పే వాక్యము నీకు తగిన వాక్యమా కదా ఎప్పుడన్నా అడుగుతావా నువ్వు అడగవు ఎందుకు అడగవంటే నీకు అలాంటి జ్ఞానమే లేదు కదా నీకు బుద్ధి జ్ఞానములు కావాలంటే దేవుడి దగ్గరికి రావాలి కదా ఏ రోజైనా అడిగినావా అడగరు ఇందుకు మనుషుల పైరూపం చూసి దాని లక్ష్యం పెట్టి అవును ఈయన పెద్ద సేవకుడు ముప్పై ఏళ్ళ నుంచి చెప్పిండు ఈయన కరెక్ట్ ఈయన చదువుకున్నాడు అలా అక్కడికి పోయి కాలేజీలో చదువుకు వచ్చిండు అలాక్కడికి పోయి వచ్చిండు ఎక్కడికి పోయి ఇవి చూస్తున్నారు కానీ వాళ్ళ ఆత్మ అసలు దేవుని సంబంధమైందా కాదా ఈ రోజన్నా నువ్వు పరీక్షిస్తున్నావా పరీక్షించకపోతే ఎట్లా నీ కళ్ళు తెరవబడతాయి చెప్పు ఎట్లా నువ్వు చూడగలవు చెప్పు వాళ్ళ ఆత్మ ఆత్మీయ స్థితిని ఈరోజు క్రైస్తవులు ఎవరన్నా వివేచన వరం అడిగినరా ఎప్పుడన్నా ప్రవచన వరం అడిగిండ ఎందుకు స్వస్థత వరాలు అడుగుతా దాని ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించుకోవచ్చని कदा नीक कदा नु अगे देव तगा नीम देस कदा कदा मन की विवेचन वरम उ कदा मन आत्मन परीक्ष इतना अबद्ध बोध को देविवा वक्यमा सत्यमा अबदमा यह विवेचनवर लेकु एट्लाम विवेचितगो नील प्रवचनवर लेक वक्या प्रवर् नीक परशुदात्म लेकु सर्वसत्य की हो कदा निमीय स्थिति ने कटे दा तरह अड़े कदा ఈ మూడు లేకుండా నువ్వు ఎట్లా దేవుల్లో నడవగలవు ఆయన త్రోవలో ఆయన వెలుగులో కాబట్టి ఈ రోజు ఎందుకు క్రైస్తవులు అందరూ అట్లా ఉండిపోయినారంటే ఇవి లేకనే కదా వివేచన ఉన్నాడు ఎవడు అక్కడ ఉన్నాడు కదా ప్రవచించేవాడు ఎవరు ఇది అబద్ధం అని గ్రహిస్తారు ఎందుకంటే ప్రతి ప్రవచనాలు వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి ఇది దేవుని వాక్యానుసారంగా లేదు ఈయన చెప్పే బోధ దేవుని తగినది కాదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఇది అబద్ధం అని చెప్పి నువ్వు పక్కకు ఈ రోజు నువ్వు స్థితిలో గుడితనంలో ఉన్నవంటే ఈ మూడు లేవు కదా పరిశుద్ధాత్మాభిషేకం లేదు నీకు వివేచన వరం లేదు నీకు ప్రవచన వరం లేదు అప్పుడు నువ్వు ఎట్లా నువ్వు నువ్వు సిద్ధపాటుగా ఉంటాం చెప్పండి అన్ని గొర్రెలు పోతున్నాయి కదా నేను కూడా ఆ గొరెలో పోతానంటే అన్ని గొర్రెలు బై లోయలో పడతాయి నువ్వు కూడా బై లోయలో పడతావా లేదా ఈరోజు మన బలహీనతలు ఈ లోకం ఎట్లా ఎట్లా జీవిస్తున్నారు చెప్పండి కాబట్టి మన దేవుడు చెప్తుండు ఎహవ దినము రావాలనని ఆశ పెట్టుకుని వారులారా మీకు శ్రమ ఎహవ దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి అది వెలుగు కాదు అంధకారము ఎందుకంటే నీ జీవితానికి అది లాస్ట్ దినం కదా నీ వెలుగు ఆరిపోయే దినం కదా ఈ లోకానికి కూడా అది లాస్టే కదా ఎందుకు అంతటితో ఈ సృష్టి అంతా క్లోజ్ అయిపోయే దినం కదా కాబట్టే మన ప్రభు చవితండు కామోసు గ్రంథంలో ఐదో అధ్యాయంలో పంతొమ్మిదో వచనంలో ఒకడు సింహం నుండి తప్పించుకునగా ఎలుగు బంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి పాము వాడిని కరిచినట్టు ఆ దినం కదా అంటే నీకు ఎదురుగా సింహం వచ్చిందనుకో తప్పించుకున్నావు కానీ ఎలుగు బంటి వచ్చిందన్నట్టు దాన్ని తప్పించుకొని నేను ఇంట్లోకి పోయినంటే పాము అంటే ఎక్కడికి పోయినా నీకు లేదు రక్షణ ఎందుకు రక్షణ ఇచ్చే దేవుని నువ్వు విడిచిపెట్టిపోయినావు కాబట్టి కదా ఎలుగు బంటి నీకు రక్షణ లేదు కదా అందుకే ఆ నలుగురు దూతలు నాలుగు వాయువుల్లాగా మొత్తం సృష్టినంతా పట్టుకుంటే ఎటు పోలేని పరిస్థితి కదా అలాంటి దినము కదా ఆ దినము అలాంటి భయంకరమైన దినము కదా ఆ దినము కాబట్టి ఇక్కడ ఆమోసి చెప్తున్నాడు ఆ దినం అలా ఉంటది కదా ఎలుగు బంటి దగ్గర తప్పించుకుంటే నువ్వు ఎక్కడికి పోయినా తప్పించుకోలేవు అన్నట్టు ఎందుకు ఆ దినమే నీకు దుర్దినము కాబట్టి అదే నీకు శిక్ష ఉండే దినము కాబట్టి కదా కాబట్టి నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు తప్పించుకోవాలనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే ఈ నిమిషమే ను తప్పించుకోగలవు కదా దేవుడు ఎదుట పాదాల మీద పడి ఆయన పాపాలు ఒప్పుకొని క్షమించమని అడిగి ఇప్పుడు గొర్రెపిల్లతో నువ్వు వెంబడిస్తే నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా అయినావో నీలో ఏవి లేవో ఆయన నిన్ను కొనుక్కుంటాడా లేదా కదా కాబట్టి మన ప్రభు మనతో మాట్లాడుతుండు హామోసు గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై వచ్చినము యహోవ దినము నిజముగా వెలుగై ఉండదు కాదా వెలుగు ఏ మాత్రమును లేక అది కారు చీకటిగా కదా తర్వాత ఏమంటుండదు మన ప్రభు ఇరవై ఒకటి వచ్చిన మీ పండుగ దినములు నేను అసహించు కొనుచున్నాను కదా ఈ రోజు జరుపుకుంటున్నారు ఈ నెలలో భయంకరంగా పండుగ దినాలు కానీ నువ్వు పండుగ జరుపుకుంటున్నావు కానీ ఏ రోజన్నా ఆయన మరణించిండే అది ఎప్పుడన్నా పండుగ జరుపుకుంటున్నావా క్రీస్తు నా కొరకు మరణించిండే నన్ను పవిత్ర పరిచిండే కదా దాంట్లో ఎప్పుడన్నా ఆనందించి ఆయన తగినట్లు నీ జీవితం ఈ రోజు దేవుడు చెప్తున్నాడు నువ్వు ఎన్ని పండుగ దినాలు జరుపుకుంటే అవన్నీ నాకు అసహ్యమైనవే కదా మీ పండుగ దినములను నేను అసహించుకొని చున్నాను వాటిని నీచముగా ఎంచుకొని చున్నాను మీ వ్రత దినములలో కలుగు వాసన నేను ఆగ్రహింపనులను కదా ఈరోజు చూడండి మనల్ని చూస్తే దేవుడు నీచంగా చూస్తుండ అసహించుకుంటుండ ఎందుకంటే నీ ప్రవర్తన సరిగా లేకపోతే ఎట్లా నీ మీద దేవుడికి ప్రేమ కలుగుతా చెప్పండి ఎట్లా నీ మీద జాలి కలుగుతుంది నీకు బిడ్డ ఉంటే నీ బిడ్డ ప్రవర్తన మంచిగా ఉంటే ప్రేమ ఉంటుంది నీ బిడ్డ ప్రవర్తన సరిగా లేకుండా నీకు నీకు ప్రేమ జాలి ఉంటుందా కోపం వస్తుందా చెప్పు కదా ఈరోజు నువ్వు నేను మనమంతా ఆయన బిడ్డలమే కదా మన ప్రవర్తన బాగుంటేనే కదా ఆయన మన ప్రేమ చూపించేది జాలి చూపించేది కనికరిచ్చేది ఈ రోజు నీ ప్రవర్తన చూస్తే ఆయన దృష్టికి ఎట్లా ఉంది ఆయనని నువ్వు దూషణ పాలు చేస్తూ ఆయనని అవమాన పరుస్తూ ఆయన రొమ్ముడు ప్రతిదినం నువ్వు పొడుస్తూ పొడుస్తున్నావా లేదా నీ ప్రవర్తన బట్టి కదా చూడండి ఈరోజు మనం ఎట్లా జీవిస్తున్నామో ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామా वस्म पटाक प्रार्थना होनी असल असल जीवन मनद प्रभु तगटू वा लेको एटा यह रोजना आलुनामा आलिस्ते कमस्योसे अदा समस्या दी पार द्विं समस्या नी पारो दाशन लगे इधके प्रयोजनकरमा मन अंदर चपं कमो मन की प्रयोजनकरमा कदाबे मन प्रभु కదా ఈ లోకమంతా ఆయన కొరకు ఆశ పెట్టుకొని ఉన్న వారిరా మీకు శ్రమ అది మీకు ఏమాత్రమో ప్రయోజనకరం లేదు ఎందుకంటే మీరు అబద్ధాన్ని ఆశ్రయించినారు కదా కాబట్టి నేను వస్తాను నా దినం వస్తుంది కానీ మీరు అనుకున్నట్టు మాత్రం ఉండదు కదా ఎందుకు అది మీకు శ్రమ దినం కదా ఈరోజు ఏ క్రైస్తవుడు అదే గ్రహించగలుగుతున్నాడు గ్రహించిన వాడు ఎవడు పోయి చెప్పగలుగుతున్నాడు నేను చెప్తున్నా నా మీరు చెప్తున్నారు ఎవరు చెప్పట్లే కదా బుద్ధి లేని వాళ్ళు అట్లనే తయారైనారు బుద్ధి కలిగిన వాళ్ళు అట్లనే తయారైనారు కదా ఇప్పుడు దేవుడు వచ్చి కేక వేయాలన్నట్టు ఈ రోజు బుద్ధి కలిగిన నువ్వేం చేయాలా బుద్ధి లేని వాళ్ళకి చెప్పాలా కానీ నువ్వేం చేసినా బుద్ధి లేని వాళ్ళగా తారాయి నువ్వు కూడా కునికి నిద్రపోతుంటే నువ్వు ఏం చెప్పగలుగుతావు చెప్పు ఈ రోజు ఉన్నారా లేదా మనము ఉన్నామా లేదా రీతిగా లేదు బ్రదర్ నేను ఉన్నానని నువ్వు చెప్పగలుగుతావా చెబితే నాకు చెప్తే మంచిదే దేవుడికి రేపు దినం నువ్వు లెక్క చెప్పాలి కదా అప్పుడు ఆయనకు చెప్పు అదే మాట కదా నాతో ఎవరు చెప్పినా ఏముంది నాతో కదా నేను కాదు కదా రేపు తీరుపతి ఇచ్చేది నేను కాదు కదా జీతం ఇచ్చేది నువ్వెట్లాగో నేను కూడా ఆయన ఎదుట నిలబడే దినమే కదా అది కాబట్టి చెప్పండి ఈరోజు బుద్ధి లేని వాళ్ళు ఎట్లా వాళ్ళ దీపాలు ఆచుకోలేదు వెలిగించుకోవట్లేదు బుద్ధి కలిగిన వాళ్ళు దేపం ఉండి కూడా ఆ బుద్ధి లేని వాళ్ళు పక్కనే ఉన్నారు కానీ బుద్ధి లేని వాళ్ళకి ఏ రోజున ఈ బుద్ధి కలిగిన చెప్పినరా వాళ్ళు బుద్ధి కాబట్టి ఎప్పుడు వచ్చి బుద్ధి కలిగిన కూడా అడగట్లేదు కదా వీళ్ళిద్దరు అట్లా కొనికి నిద్రిస్తే అప్పుడు ఒక శబ్దం రావాలన్నట్టు కదా కాబట్టి మన ప్రభు చెప్తుంటుడు ఈరోజు ఈ వాక్యం మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి లాస్ట్ ఒకే వచనం చెప్పేస్తాను చాలా టైం అయిపోయింది జపన్య గ్రంథము ఒకటో అధ్యాయము ఏడవ వచనంలో ప్రభువైన యహోవ దినము సమీపమాయను కదా ఇంకొక రెండు మూడు నెలలు అయితే సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది బ్రదర్ మామిడి పండ్లు వస్తాయి అంటారు కదా ఎందుకు నీకు ఈ ప్రకృతిని బట్టి చెప్తున్నావు కదా ఇప్పుడు ఈ సృష్టిలో నువ్వు కదా ఈ సృష్టిని చూసి చెప్పచ్చు కదా దేవుని దినం సమీపంగా ఉంది మనుషుల్లో అక్రమం విస్తరించింది భయంకరంగా పాపంలో ఉన్నారు ఎవరిలో ప్రేమ లేదు అందరిలో కోపాలు ద్వేషాలు విమర్శించుకోవడాలు ఒకరి మీద ఒకరి నేరాలు మోపుకోవడాలు అన్యాయంగా దుర్మార్గంగా ఉన్నారు కాబట్టి దేవుని దినం సమీపం అని నువ్వు గ్రహించాలా లేదా నువ్వు గ్రహిస్తే నువ్వు సిద్ధపడతావు అన్నట్టు నువ్వు సిద్ధపడాలంటే ముందు నువ్వు మెలుకుగా ఉండాలి కదా నువ్వు కూడా నిద్రపోతే నువ్వు ఎట్లా సిద్ధపడతావు కాబట్టే మన ప్రభు చెప్తుడు ఒకటే మాట ఏంది ప్రభు అయిన యహోవ దినము సమీపమయను ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు యహోవ సన్నిధిని మౌనముగా నుండు యహోవ మన దినము యహోవ మహాదినము సమీపమయను యహోవ దినము సమీపమై అతి శ్రీగ్రముగా వచ్చుచున్నది ఆలకించుడి యహోవ దినము వచ్చుచున్నది పరాక్రమశాలురు మహారోదనయు చేయుదురు ఆ దినము ఉగ్రత దినము శ్రమయు ఉపద్రవము మహానాశనము కమ్ము దినము అంధకారమును గాడంధకారమును కమ్ము దినము మేఘములు గాడంధకారమును దినము కదా ఆ దినము ఏం దినం అంట ఆ దినము యుహో మన ప్రభు మన ఏసై ఈ లోకానికి వచ్చే దినము ఉగ్రత దినము కాబట్టి ఆయన ప్రచండమైన కోపముతోనూ ఉగ్రతతోనూ ఈ లోకానికి వస్తుందా కాబట్టి అను అరుపులు ఏడ్పులు భయంకరంగా ఉండే దినము కాబట్టి అది శ్రమ కలిగిన దినము కదా ఉపద్రవం అంటే ఒక్కసారిగా వచ్చి పడింది కదా ఆ దినం కాబట్టి నీకు శ్రమ అన్నట్టు కదా మహా నాశనము కమ్ము దినము కదా కాబట్టే నీ పరిస్థితి అట్లా ఉంటదన్నట్టు ఆ దినం ఎవరు మెలుకుగా లేకుండా సిద్ధపాటు లేని వాళ్ళు అంధకారమును గాడంధకారమును కమ్ము దినము మేఘములను గాడంధకారమును కమ్ము దినము కాబట్టే ఇప్పుడు చెప్పండి మన ప్రభు ఈ రోజు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండా నేనైతే నమ్ముతున్నా ఎందుకంటే నువ్వు నన్ను చూస్తే ఎప్పుడు నువ్వు దేవుణ్ణి స్వీకరించలేవు కదా మనుషుల బలహీనత అది అన్నట్టు నువ్వు ఇప్పుడు వచ్చినావు కదా అప్పుడు వచ్చినావు కదా అన్నరా లేదా పరిచయలు శాస్త్రములు ఈయన మరియమ్మ కుమారుడు కదా ఈయన యశోపు కుమారుడు కదా ఈయన ఎట్లా చెప్తుండడు ఆయన శరీరాన్ని దినమని అట్లనే ఉంటది నీ విధానం కూడా అందుకే నువ్వు మనుషులను లక్ష్య పెట్టే వాళ్ళు ఎవరు దేవునికి నీచమైన వాళ్ళు ఎప్పుడు దేవుని వాళ్ళని వాళ్ళు ఇష్టపడ్డు కదా చూడండి మనుషుల్లో ఏమో ఘనంగా ఎంచబడిందేమో దేవుని దృష్టికి అసహ్యము అదే మనుషుల్లో పనికి దేవుని దృష్టికి అది బలమైన పాత్ర కదా అనేకులు అట్లా ఉన్నారా లేదా సేవకులు కూడా ఎందుకు మనుషులందరి చేత తృణీకరింపబడిన వాళ్ళు దేవుడిలో ముద్ర కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా ఈరోజు నువ్వు మనుషులు ఎందుకు చూస్తావు నువ్వు ఎప్పుడైనా మనిషిని చూసి ఈ మనిషే మాట్లాడుతుండీ ఇది పలానా దవి బ్రదరే చెప్తుడు పలానా ఢిల్లీ బ్రదరే చెప్పిండనుకో నీ జీవితం ఎప్పుడు అట్లానే ఉండిపోతుంది కదా ఎందుకు నువ్వు నన్ను చూసి చూస్తే నీకేమి నీ హృదయం కదలదన్నట్టు ఇది దేవుడి నుంచి వచ్చిన స్వరం అని నువ్వు గ్రహిస్తే అప్పుడు వస్తుంది కదా నీలో కదలింపు ఈరోజు పరిశైలు శాస్త్రులు ఎట్లా హృదయాన్ని కాఠిన్యంతో నింపుకున్నారో అలాంటి వాళ్ళు లేరా మన మధ్యలో కాబట్టి ఆ పరిసయుడు శాస్త్రీయులకు ఏమవుతుంది అది డైరెక్ట్ నరకంలో పోతుంది అన్నట్టు ఎన్నిసార్లు ముమ్మార్లు చెప్పినా వాళ్ళ కాఠిన్యాన్ని బట్టి వాళ్ళు వినలేదు కదా ఈ రోజు నీ గుణము నీ స్వభావం కూడా అలా ఉంటే నీ పరిస్థితి ఎవరి పరిస్థితి అయినా అదే అన్నట్టు కదా కాబట్టి ఎప్పుడైనా వాక్యాన్ని చూడాలి కదా మనం నీకు వివేచన ఉంది కదా వివేచన ఉంటే నువ్వేం చేస్తావు ఆత్మ ఏందో దాన్ని పరీక్షిస్తావు కదా అప్పుడు ఇది దేవుడి నుంచి వచ్చిన స్వరమా దుష్టుడి నుంచి వచ్చిన స్వరమా నువ్వు పరీక్షించగలుగుతావు కదా ఈ రోజు నీళ్ళు అసలు వివేచన వరం ఉందా నీలో ఉందా ఈరోజు ఎవరికన్నా ఉందా వివేచన వరం ఉంటే వివేచిస్తారు కదా ఇది ఏ ఆత్మ దేవుణ్ణి సంబంధమైందా బ్రహ్మపరిచయ ఆత్మ లేదా సత్య స్వరూపమైన ఆత్మ ఇది ఏ ఆత్మని నువ్వు గణించగలుగుతావు కదా ఈ రోజు గ్రహించలేని గుడ్డి స్థితిలో ఉంటే లోకంలోనే ఉంటే ఎట్లా దేవుని ఆత్మ పొందుకుంటావు లోకంలో ఉంటే లోక సావాసం చేస్తే నువ్వు చూస్తేనే ఆయన అసగించుకుంటే నిన్న ఎట్లా ఆయన పరిశుద్ధాత్మా అభిషేకం నీకు కాబట్టి చూడండి ఇప్పుడన్నా మన జీవితాలు మారాలా మన ఆలోచనలు మారాలా మన మనుషుల రూపం ఎప్పుడు చూడద్దు కదా చూడండి దీపాశిస్టు బాబు వచ్చి వాక్యం చెప్పినా కూడా నువ్వు వినాలి కదా ఎందుకు అయ్యో ఈ బాబు చిన్నపిల్లో నిన్నగా మన బుట్టిండే అంటే ఇరిమియా లాంటి ప్రవక్త జనాలకి దేశాలకి రాజ్యాంగం పెట్టిండి కదా దేవుడు అదే వాక్యం నువ్వు గ్రహిస్తావు కదా నువ్వు చాలా సార్లు బోధిస్తావు కదా ఎప్పుడు ఆ వాక్యం క్రియల్లో నీలో కనబడదన్నట్టు అంటే నువ్వు కూడా ఆపద్దివా కదా నీలో ఎక్కడ ఉంది వాక్యానుసారంగా జీవితం చెప్పండి మనం నిజంగా దేవుణ్ణి నమ్మే వాళ్ళం అయితే మనం గ్రహించాల్సింది మనుషుల రూపం కాదు కదా మనుషుల ఎడ్యుకేషన్లు కాదు కదా మనుషుల గుర్తింపు కాదు కదా వాళ్ళ ఆత్మీయ స్థితి వాళ్ళ ఆత్మ ఏందో అది చూడాలి అది జ్ఞానం గల్ల చేసే పని బుద్ధి పని ఏం చేస్తాడు శారీరకంగా చూస్తాడు కదా ఆయన బేల్దారి పని చేసుకోండి ఏనా చదువుకోలేదే ఈ ఆల్మోస్ట్ చదవకుండా ఎవరు చదువుకోలేదు కదా ప్రవక్తలు కానీ ఎట్లా రాయగలిగినరు ఎట్లా చెప్పగలిగినరు ఆయన మనలో ఉంటే చెప్పేది ఆయన కదా ఆయన మనలో ఉంటే పెన్ను పెట్టి రాసేది ఆయనే కదా ఎందుకు నీ ఆలోచనలో చెప్తా ఉంటే మేము రాస్తావా లేదా మన తల్లిదండ్రులు చూస్తే ఒక బిడ్డను చదివించేటప్పుడు చిన్న బిడ్డలు వీళ్ళ అమ్మ పుస్తకం పెట్టి చెప్తా ఉంటది అప్పుడు బాబు బుక్ పెట్టి రాస్తా ఉంటాడు ఈ రోజు మన అమ్మ ఎవరు చెప్పు దేవుడే కదా కాబట్టి నీ పక్కన కూర్చొని ఆయన చెప్తుంటే నువ్వు రాస్తా ఉన్నావు కాబట్టి అట్లానే కదా ప్రవక్తలు అందరూ రాసినారు కదా ఈ జ్ఞానం ఎక్కడ ఉంది ఈ రోజు క్రైస్తవులో చెప్పు ఎవరిలో అన్నా కనిపిస్తుందా ఇట్లాంటి బుద్ధి వివేచన జ్ఞానం కాబట్టే ఈ లోకం ఎందుకు మోసపోతుంది ఎందుకు అబద్ధాన్ని ఆశ్రయించిందంటే ఇవే కారణాలు ఈ కారణాలు ఎవడైతే లేకుండా ఉంటాడో వాడే దేవుని చూడగలుగుతాడు కదా ఎందుకంటే వాడి హృదయం ఎట్లా ఉంది శుద్ధి కలిగి ఉంది కాబట్టి వాళ్ళు చూస్తారన్నట్టు దేవుణ్ణి దేవుణ్ణి చూడడం అంటే ఏంది ఈ వాక్యాలన్నీ చూడడమే కదా అప్పుడు కనిపిస్తాడు ఆ వాక్యాల్లో దేవుడు ఎట్లా ఉన్నాడు దేవుని విధానం ఏంది దేవుడు ఎట్లా కోపంగా ఉండేవాడ దేవుడు ప్రేమిస్తే ఎట్లా ప్రేమించేవాడ ఆయన జాలి ఉంటే ఎట్లా ఉంటుంది ఎన్ని వాక్యాల్లో ఉన్నాయా అప్పుడు కనిపిస్తాడు దేవుడి నీకు ఒక్కొక్క వాక్యం చదివేటప్పుడు ఈ రోజు నీళ్ళు అలాంటి ఉందా కాబట్టి నువ్వు ఆ రీతిగా లేవన్నట్టు కదా కాబట్టి మన ప్రభు చెప్తుంటూ మనం ఎవరు మనుషుల రూపాలు చూసే వాళ్ళ బ్యాచ్లో నువ్వు ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు దేవుని మాత్రం నువ్వు చూడలేవు పరిశైలు శాస్త్రులు ఎవరు చూడలేకపోయినారు కదా ఆ పన్నెండేళ్ల రక్తస్రావం గల్లా స్త్రీ చూసింది కాబట్టి స్వస్థత పొందింది కదా పన్నెండేళ్ల నుంచి ఉన్న బాధకు విడుదల పొందింది కదా కదా ఎప్పుడు దేవారాత్రం ధ్యానించే వాళ్ళు చూడలేకపోయినారు అన్నట్టు కదా ఈ రోజు చూడండి ఎప్పుడు వాక్యాలు చెప్తూ వాక్యాలు వింటూ వాక్యాల మీద ఆసక్తి ఉండి నువ్వు చూడలేకపోతుంటే ప్రభుని ఎందుకు నువ్వు కూడా పరిసయుడు శాస్త్రులాగా తయారైనవు కాబట్టి కదా ఇప్పుడన్నా మనం మార్చుకోవాలి లేదా మన జీవితాలు ఎవరమైనా కావచ్చు రవి బ్రదర్ వాక్యం చెప్పచ్చు దీపాశిష్ఠులు చెప్పచ్చు రూపాస్ బ్రదర్ చెప్పచ్చు నువ్వు వాళ్ళ ఆత్మను చూడాలా వాళ్ళలో పరిశుద్ధ ఆత్మ ద్వారానే ఈ వాక్యం చెప్తున్నారా వాళ్ళు చెప్పేదంతా దేవుని తగిందా కదా వాళ్ళు ఉన్న ఆత్మ ఏంది మోసపరిచే ఆత్మ అది నువ్వు పసిగట్టినప్పుడు ఆ వాక్యము దేవుని తగింది కానప్పుడు రిజెక్ట్ చేసేయాలన్నట్టు కానీ నువ్వు మనిషిని చూస్తే ఆత్మను పరీక్షించకపోతే ఈ రోజు క్రైస్తవులు ఎందుకు అబద్ధ బోధను ఎందుకు ఈ ఎత్తబడే సంఘం ఎన్ని ఎట్లా వచ్చినట్టే ఇదే కారణం కదా ఆత్మను పరీక్షించలేకపోయినా కాబట్టి గుడ్డిగా నమ్మి మోసపోయినారు అన్నట్టు కాబట్టి మోసపోయిన వాళ్ళందరికీ శ్రమనా గాదా ఆ దినం వస్తే ఈ రోజు నువ్వు ఆ జాతిలో ఉంటే నీలో నీ కూడా అలాంటి సావాసంలో ఉంటే నీకు కూడా శ్రమనా కాదా ఒకవేళ నేనుంటే నాకు కూడా శ్రమనా కాదా ఎవరు ఎవరమైనా కావచ్చు కదా ఆయన నీతి న్యాయ ధర్మాలు ప్రేమించే దేవుడు కదా ఆయనలో పక్షపాతం లేదు కదా కాబట్టి నిన్ను ఎట్లా ప్రేమించుడు నన్ను అట్లానే కదా నీకు తీర్పు నాకు ఒకలాగా తీర్పిస్తాడా ఇవ్వడు కదా రెండిచ్చిన వాడిని బలాదాసుడా అన్నాడు ఐదు ఇచ్చిన వాడిని అన్నాడు ఇద్దరిని బలాదాసుడే అన్నారు కానీ ఇద్దరిని వేరు చేసి చెప్పలేదు కదా ఆయన ప్రేమ అట్లా ఉంటుంది ఎందుకంటే రెండు ఇచ్చింది ఆయన ఆయనకు ఐదు ఇచ్చింది ఆయనే కాబట్టి రెండు ఇచ్చినాడు రెండు తగ్గట్టే చేసిండు ఐదు ఇచ్చినాడు ఐదు తగ్గట్టు చేసిండు కదా కాబట్టి ఇద్దరికీ ఫలం ఒకలాగానే ఇచ్చిండు కదా అలాంటిది నా తండ్రి ఏసయ్య ప్రేమ మనలో ఉంటది అలాంటి ప్రేమనే ఉండదు కదా అది క్రీస్తుని పోలి నడుచుకుంటే నీ ప్రేమ అలా ఉండాలి ఒకరిని ఎక్కువగా నీతో మంచిగా ఉన్నోడు ఏమో మంచిగా లేనోడేమో తిడుతూ నీతో నడుచుకుంటే ఒకలాగా నడుచుకోకపోతే ఒకలాగా ఏం ప్రేమ చెప్పు నీలో ఉన్న ప్రేమ అబద్ధమా కాదు అది నిజంగా దేవుని ప్రేమ నీలో ఉంటే ప్రభు రెండు తలాంతులు ఇచ్చిన వాడిని ఎట్లా చూసిండో పది చేసిన వాడిని కూడా ఆయన ఒకలాగనే ట్రీట్ చేసి ఇద్దరిని బలాదాసుడా అన్నాడు ఈరోజు నీలో ఉంది అలాంటి ప్రేమ కదా నీతో పూసుకొని తిరిగితే నువ్వు బాగా మాట్లాడతామన్నట్టు పూసుకొని తిరగకుండా నా పన్యాయం చేసుకున్నాను నేను నీకు అసహ్యమైన వాడిని కదా కాబట్టి నువ్వు నన్ను దూరం పెడతామన్నట్టు ఇవి ఏ మాత్రము నీకు మంచితనమా ఎలాంటి సావాసాలు ఎలాంటి క్రియలు ఎలాంటి ఆలోచనలు ఎలాంటి తలాంపులు ఉంటే నువ్వు ఎంత వాక్యం చెప్తే ఎవరికి నీకేమైనా లాభం వచ్చిందా చెప్పు ఈరోజు లేరా పాస్టర్లు సేవకులు వింటున్నా మనము చెప్తున్నా నేను మనలో లేవా ఇంకా మారకపోతే ఇంకా జీవితం సమర్పించుకొని సిద్ధపాట్లు లేకపోతే ఒకసారిగా వస్తే అది నీకు ఉగ్రత దినం అంటుండి అది నాశన దినం అంటుడు కాబట్టి ఆ దినం ఇంకా రాలేదు కదా ఇప్పుడన్నా మన జీవితాలు సమర్పించుకొని దేవుడికి వాక్యానుసారంగా మనం ప్రవర్తించి నడుచుకొని మనకిచ్చిన తలాంతలు ఏందో అవి ఎట్లా ఫలింపు చేయాలో ఈరోజు ఆ రీతిగా మనం ప్రాయసపడి ముందుకు వెళ్ళాలా కాబట్టి మన ప్రభు మనతో మాట్లాడుతుండే మనలో ఏమైనా అపవిత్రత ఆయనకి తగిన జీవితం లేకపోతే ఇప్పుడన్నా సరి ఆయనకి తగినట్లుగా ఆయనలో నడుచుకొని ఆయన అడుగుజాడలో ముందుకు పోయేలాగా మన బ్రతుకులు మన జీవితాలు సరి చేసుకుంటే నీకు ఇది ఏం దినము మంచి దినం అట్లా లేకపోతే నీకు శ్రమ దినం కాబట్టి నీకు ఏ దినం కావాలా మంచి దినం కావాలా శ్రమ దినం కావాలా ఎవరికి వాళ్ళే తీర్మానించుకుందాము పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన దేవ అవును ప్రభా ఈ లోకమంతా ఇట్లానే తయారైనారు ప్రభావ ఎక్కడికి వెళ్ళినా మనుషులంతా పైరూపం చూస్తున్నారు ప్రభావ ఎవరు హృదయాన్ని చూడలేకపోతున్నారు హృదయంలో ఉన్న ఆత్మను చూడలేకపోతున్నారు ఎందుకంటే మా హృదయాల్లో నివసించేది నువ్వే కదా ప్రభా ఈ రోజు ప్రభా నీ మీద ఆసక్తి ఉంటది నీ మీద భక్తి ఉంటది నీ సేవ చేయాలనుకున్న వాళ్ళు కూడా నీ ఆత్మ ఎందుకంటే వివేచన లేదు ప్రభా ఈ రోజు మనుషులు కాబట్టే క్రైస్తవులందరూ గుడ్డిగా మోసపోతున్నారు ప్రభ శాస్త్రుల పరిశీలికి కూడా వివేచన ఉంటే వాళ్ళు కూడా నిన్ను చూసేవాళ్ళు ప్రభా కానీ కళ్ళు నుండి గుడ్డి వాళ్ళు చెవు నుండి వినలేని స్థితిలో తయారైంది ప్రభా ఈ లోకం అలాంటి లోకంలో ప్రభ మీరు నన్ను పెట్టినారు ప్రభ కాబట్టి ఎట్లా వాళ్ళ కళ్ళుకి నేను స్వస్థత ఇవ్వాలా ఎట్లా వాళ్ళని నడిపించాలా ఎట్లా నీ వాక్యాన్ని ప్రకటించాలా అలాంటి మనుషుల మధ్యకి వెళ్తే ఎట్లా కదా ప్రభ నాయన తండ్రి మీరు మమ్మల్ని గొర్రెలకి తోడేళ్ల మధ్యకి పంపుతున్నట్టు పంపుతున్నాం ప్రభా కాబట్టి మేము పోవడానికి సిద్ధపడున్నాం ప్రభ పోయే దినం కూడా వస్తుంది ప్రభా కాబట్టి ఎట్లా ఆ తోడేలతో మేము పోరాడాలా ఆ తోడేళ్ళలో ఎట్లా మేము చేయించాలా మీరే మాకు మార్గం చూపించండి ఆ రీతిగా మీ వాక్యాలు మాకు చూపించండి మీ వాక్యాన్ని ధరించుకొని మేము పోతే ప్రభానాయన అది వెలుగు కాబట్టి ఆ వాక్యం అందరి జీవితాల్లో వెలుగే అవుతుంది ప్రభా కాబట్టి ప్రభా నైనా మేమైతే ఎవరిని మనుషుల రూపం చూడం ప్రభానైనా ఆ రూపం చూసే వాళ్ళందరూ పరిశీలు శాస్త్రే ప్రభు ఎప్పుడు నీ విధానాలు చూడలేరు నిన్ను చూడలేరు నీ లోతును చూడలేరు నీ మనస్సును గ్రహ ఎందుకంటే వివేచననే లేదు ప్రభ కానీ మాలో వివేచన ఉండాలా మాలో ప్రవచన వరం ఉండాలా ప్రభ అప్పుడే మేము ప్రవచనాలు అర్థం చేసుకొని ఏ ఆత్మ ఏందో వివేచించి ఆ రీతిగా మేము స్వార్థ ప్రకటించగలం ప్రభ అలాంటి ప్రవచన వరము వివేచనవరం మాకు అనుగ్రహించి మాలో నీ ఆయస్కరమైన జీవితం ఉంటే ఈ వాక్యం ప్రకారంగా మాలో ఏదైనా ఆయస్కారం ఉంటే ఈ వాక్యం ద్వారా శుద్ధీకరించి మమ్మల్ని పవిత్ర పరిచి నీ రాకడుకు మమ్మల్ని సిద్ధపరుచుకొని మేము అనేకులను సిద్ధపరిచే కృప భాగ్యము ధన్యత మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని నా తండ్రి ఎస్సయ్య నీకు నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ గొప్పదేవ శక్తి జీవం సూత్రమైన గొప్పదేవ ఇక ఇచ్చిన కాలం అంతా ప్రభావం మమ్మల్ని అందరినీ తోచితున్నా కాపాడి మీ కృపలో భద్రపరచుకున్నారాయనైనా మమ్మల్ని సజీలతలు నిలబెట్టుకున్నారు దివారాత్రి మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగరించిన నైనా ఇక మధ్యకాల సమయంలోనైనా మీకు స్వరం విల్లాగా ఇచ్చిన మీకు ధన్యతని బట్టి నకే వన రప్పించుకున్నయన నీకే కుటుంబం మీకు రప్పించుకున్నయన సమస్త గనక మహిమ ప్రభావములు మహాతేజస్సు మహేశ్వర్యులు ఇక యుద్ధంలో నీకే కాలంలో హా ప్రభావం మీకు స్వరం ద్వారా మీ అంత మాతో మాట్లాడినారు ప్రవా మీరు మీ వల్ల ఎక్కడ మేము సంపూర్ణమైన నమ్ముతున్నాయి గొప్ప దీవా అవునైనా మీ యొక్క హీనం సమీపమైన ప్రభా అది భయంకరమైన దీనంగా ఉంటుందన్న ప్రభావ క్షణం అక్కడ గోత్రం రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తనైనా భయంకరమైన కాలం అయినా ఇసైనా ఆ దీనం సమీపిస్తుంది గొప్ప దగ్గర ఉంది ప్రవా నైనా ఆ దీనానికి మేము సిద్ధపడాలా మరి విశేషంగా ప్రభావ అనేకుని సిద్ధపరచాలా ఈ లోకం అంతా అంత యథావిధి అంత నిమ్మలే ఉండి అంత బాగానే ఉందని ప్రభావ ఈ లోకాలేమైనా జీవిస్తున్నారు జనప్రదేశ్ వాళ్ళు అందరినీ గుర్తుకొని ప్రవర్తికి వెళ్ళి వాళ్ళు ఎవరు గుర్తుపట్టినారు ప్రభావ ఈ రోజు రైతుల జీవితం ఆ కాబట్టి ప్రభావ వాళ్ళందరూ మేము మేకాల రాబోయే ఉగ్రత నుంచి వాళ్ళు తప్పించబడాలంటే మేము హెచ్చరించాలా ప్రభావ నైనా అరియులు మేము ముందుకు పోవాలని సహాయపడి ఓ ప్రభావ నిలక్షణంగా జీవించే వాళ్ళందరికీ ప్రభావం జీవితం సంపూర్ణంగా సమర్థించుకోండి మీ కొరకు మీరు తయారు చేయండి నా ఈశయానికి వర్ణాలు ఎప్పించుకోవడమైనా క్రైస్తవ సంఘాలనైనా నా కనీసంగా ఒక రోజున ఆశ్రయించడం ఓ ప్రవాణ కానీ మా ఏం రావడానికి ఎలా విధమైన ఓ దేవత వారంట వాళ్ళకు ప్రభావా ఆ గుడి తల నుంచి వాళ్ళందరికీ మీ సత్యమైన వెలుగు మీద చూపించాల ప్రభావాడు ఎదగైన తోవల్ని మేము తీసుకొని రావాలా ఈ లోకమంతా కూడా వెళ్ళిపోయి ప్రవా రకరకాల తోవల్లో పరి కావాలి కానీ వాళ్ళు ఆత్మ घोषि अभी मं चुकी वाल स्थिति एरी त గొప్ప దేవనైనా ఏసైనా కానీ వాళ్ళు ఏదైతే సిద్ధపరచాలి మాకు జ్ఞానాన్ని గురించి మనకు ఆదిష్టం ఇది ఎవరు ఒక అసధ్యమే లేదు మీకు సమస్తం సాధ్యం నాయన ఏసైనా కానీ మేము ఆ రీతిలో మేము తీర్మానించుకోకపోతున్నా మీరు మాకు ఆమోదాన్ని గురించి నడిపించండి మేము పౌరు సరళం చేయండి ప్రభావా మీకు పశువాతన మీకు దయచేయడం అంత ఆదిష్టమైన ఏసైనా ప్రతి దశలో ప్రభావం మిమ్మల్ని మా జీవిత కాలంలో ప్రభావం మేము ఏ రీతిగా జీవించాలా మా పిలుపు ఏం ప్రభావా అది ఏం పతిష్టాలు మీరు మీకు వందాన్ని పిలుపు ఎందుకంటే మేము జీవించాలా లేకపోతే పోగొట్టుకుంటున్న మనుషులైనా కాబట్టి ప్రభావతండి ఎవరైనా మీ బొమ్మను అప్రయించుకున్నా చూసుకోమన్నారు ప్రభావా అనేకలు పోగొట్టుకుంటాను వాకింగ్ కాబట్టి నేను పోగొట్టుకుండా ఎవరైతే ప్రభావ పోగొడుతున్నాను తిరిగి ప్రభావం పొందుకున్నాను జ్ఞానం జ్ఞానము కనువి కలిగించాలా ప్రభావ బుద్ధి నేతలు తెలవడాలా మనం వెలుగు సంబంధాలన్నీ మనం తయారు చేయమంటూ ఆదిష్టమైన ఈ రాత్రి బహు సమీపం ఉంది ప్రభావ నైనా ప్రతి ప్రవచనాలు నెరవేరుతున్నాయి ప్రభావ సూచన అన్ని నెరవేర్తున్నాయి కాబట్టి ప్రభావ అయినా ఏసా పాత నిబంధనల కాలంలో ప్రవర్తలే చూడగలం ఆయన సూచన ప్రభావ కాబట్టి నైనా యాజికలు సైతం ప్రభావం అందరూ మర్చిపోయి ఎలా విధంగా లోపల పనులు చేసుకుని ప్రభావ రాష్ట్రం పార్టీ యాజికలు కూడా ప్రవాహ ఆడంగా కూడా జీవిస్తారు కానీ ప్రవర్తలకు మాత్రమే వల్లి భయపరిచినారు కాబట్టి మేము ప్రవర్తలు మేము కావడం ప్రభావ కానీ మీరు ఏ యోగం మమ్మల్ని ఓ ప్రభావ దీనిలోనే దళితులైన మమ్మల్ని ప్రభావా ఆ పెంట కుప్పల నుంచి పైకి లేవనెత్త ప్రభావ మీ దైవికమైన జ్ఞానాన్ని మా కనుగరించి ఈ లోకరసమైన జ్ఞానాన్ని కొట్టివేసినాయి మీ జ్ఞానం మా అనుగరించి మీందు మనం జ్ఞానవంతంగా మీ మమ్మల్ని తయారు చేస్తున్నారు దాన్ని మీకు వందలు అప్పించుకున్న ఎస్ అయినా ఆ రీతిక ప్రభావం ఏర్పరచుకున్నాను మీకు పశురాత్మేకం పర్వక జ్ఞానమా అనుగరించారు ఇవేచిన వలన ప్రవచన వనమా కనుగించానైనా గొప్ప దేవాలికి వందలు ఎస్సేనా ఇవన్నీ మాకు ఇచ్చిన ప్రభావా అనేకులు సిద్ధప్రచల కోసం ప్రవా ఆ రీతి మీ సిద్ధపర్చాలా గౌరవ అనేకలు ప్రభు నిలిచిన వాళ్ళు వెళ్ళి కట్టాలి ఇంటికి వాళ్ళు లేవాల ప్రవా అది కూడా బూరలు ఓదాల ప్రభావా కడగోర టైం మేము సిద్ధపడుతున్నమైనా ఏసైనా మేము దూతలు లేక భూలు వెళ్ళి అనేకలు మేము ప్రభావ అలెక్ట్ చేయాల ప్రవాళ్ళంతా అరెస్ట్ అయిపోయినా ఈ లోకంలోనైనా వాళ్ళంత ప్రభావ దృష్టిని బంధకాలు పడిన ప్రభావం శత్రు గమని మీరు స్వాధీన పచ్చుకోవాల ప్రభావా అయినా ఏసైనా కానీ శత్రు అధికారం ఇచ్చినారు అధికారంలో ప్రభావ మనుషులు ఇచ్చినా కానీ కాబట్టి ఇంకా వారదేశారు కాబట్టి వాళ్ళు పట్టుకుని తనికలు జీపించి ఇంకపోయినా వాళ్ళ జీతంలో కావా మీకు ఇచ్చినంత శక్తిని ఆ వరాలు వాళ్ళకు మీరు ముందుకర్చాలా అనేక ఆ రీతి నటించడం ప్రాధిష్టమైన గొప్ప దేవ ఈ వాక్య చేతని మనం ఎంతగానో పలపర్చుకున్నారు గొప్ప దేవానికి వందలు ఎట్టించుకున్నాయి గొప్ప దేవ ఈ వాక్య ప్రకారం మనం ఇంకేమైనా చూపించారు ఈ క్షణమే వాటిని విడిచిపెట్టాల ప్రభావం మీకు పొందాలని కృపలుగా జీవించాల ప్రతి క్షణమైనా మీ వాత్యం సార్ మీ జీవితంలో ప్రావేశపడాలా సంపూర్ణకి సాగిపోయిన పౌలైనా కాబట్టి ప్రతి దినవి సంపూర్ణంగా తయార వస్తేనే ఉన్న ప్రాబ్లం వస్తాయో పశుద్ధి కారు ప్రభా మీ ప్రతి క్షణం ప్రభావి మనకు సంపూర్ణమైన వార్తలు మనకు తయారు చేస్తున్నారు దాన్ని బట్టి నీకు వందాల తీసుకున్నమానా ఎలాంటి బలగీతలు మేము పడుకున్న ప్రభావ మేము ప్రతిక్షణం వాటిని ఛేదించుకునే ప్రభావా ఆత్మల్లో మేము జీవించాలా ఆత్మీయ ప్రపంచాన్ని మేము చూసి ప్రవా అనేకులు చూపించాలా ప్రభావాతన్నట్టు ప్రభావ పుట్టి వారికి పండే కాళ్ళు లాగుండాలి కుటి వారికి నేను కన్నులాగా ఉండాలన్న కాబట్టి అనేకులు కుటికంలో వాటికి మీకు కన్నులాగా ఉండాలా మార్గం జీవించ వాళ్ళలాగా ఉండాల నడివిన వాళ్ళు ప్రభావ పుట్టితంగా ప్రభావం ఎక్కువ సంతర్వంగా ఉంటుంది ప్రభావ మా నడిచి చాలా మార్గంలోకి ఆ రీతి మమ్మల్ని తయారు చేసి మమ్మల్ని ఎంతగా బలపరిచి ఆయన మీరు ఇచ్చిన ఆధిత్యాన్ని బట్టి మీకు అన్నట్టించుకోవడం అయినా గొప్పదేవలతన్ని ఎంత భయంకరమైన ఎంత భయంకరంగా ప్రభావ క్షణం ఆ దినం అయినా అది మనుషులు తెలిసి వస్తున్నాడు మేమంతా ఎంత పట్టుకుండా ఏమీ కూడా కాబట్టి ఆయన అరణ్యంలో కేకలాడ అరణ్యంలో కేకలు వేయాల ఆయన అందరూ ఇద్దబోతున్నాయి వాళ్ళు వేపలుకోవాలి మీరు అక్కడ సిద్ధపడాల మీరు సిద్ధపడాల మీకు మీకు సిద్ధపరచాలకు ఇచ్చినంత ఫలంతులు మీ మహమకొరకు మీ వాడుకోవాల ప్రభావా అదే చింతలలో ప్రభావ ఎలుగులు ప్రభ ప్రసరించాలా క్రీస్తులు ప్రసరించాల ప్రభావా ప్రభావా రసమేదైనా కడుగు జీవితం ప్రారంభించినా ఏసైనా తండ్రి ఏసైనా ఆ రీతిలో మిమ్మల్ని తయారు చేసి మమ్మల్ని ప్రతి చోట మీకు మిమ్మల్ని అందరూ సాక్షి పెట్టుకుని అందరూ అభిషేకం దేవేసి మీకు ఎంతమంది రా జీవితాలు కూడా మీరు సంపూర్ణ రోషంగా మీ కౌశీకల్ని మీకు జీవించబడిగా తయారు చేసి మమ్మల్ని అందరూ మీరు ఈ నామాన్ని మేము తెచ్చుకోవాలి తల్లలో రాను ఏసు క్రీస్ పరిశుభ్ర నామంలో ఇప్పుడు పరిశుద్ధ ప్రేమల దేవా కృపణ తండ్రి దేవా ఈసయానికి లేఖ లేని వందనాలు కృతజ్ఞతాస్తా హళీయ రజ హరిషుద్రమైన సర్వశక్తి మంతుల తర్వాధికారి నీకు వందనాలు దేవా వేలాది దుదులతో కూడిన మాహోన్నతమైన గొప్ప దేవా నీకే స్తోతం దేవాయప్రభా మరి నీ యొక్క వాక్యం చేత ప్రభా మాతో మాట్లాడిన దాన్ని బట్టనికి వందనాలి తండ్రి దేవాయ ప్రభా మా వృద్ధాన్ని సరిచేయండి ప్రభా దేవా ఇంకా మాలో ఉన్న బలహీనతని గద్దించి ప్రభా దేవ ఆత్మలు ఇంకా మీరు ప్రభా స్థిరమైన మనుషులు మాకు ప్రభా దేవాసు మేము లోకరీతిగా పోకుండా ప్రభా ప్రభా ఆత్మీక మమ్మల్ని నడిపించని ప్రభా నీ యొక్క వాక్కుచత మమ్మల్ని నడిపించండి తండ్రి నీకే స్థితం నీకేమండాలి తండ్రి దేవాయసు ఇంకా మాలో ఆయచకరమైనది ఇంకా ఏదైనా ప్రభా అది మాకు ప్రభా ని సన్నిధిలో ప్రభా దేవా మేము తీర్మానం చేసుకుంటాం ఇంకోసారి అలాంటి అవిధేతలో ఉండకుండా ప్రభా నీకు విధేతగా కలిగి మేము నడుచుకోవడానికి ప్రభా మాకు ముందుకు నడిపించండి సహాయపడానికి ప్రభా నీకేస్త తండ్రి దేవా ఏచు ప్రభా మా ఆత్మీయమైన పరిస్థితి ఎట్లా ఉందో ప్రభా నీకు తెలుసు ప్రభా దేవాచు ప్రభా ఇంకా మాలో ఇంకా ఏదైనా తప్పిదం ఉంటే తీసుకువెండి ప్రభా దేవాచ ప్రభా నిశ్చిత మీరు తో నడిపించండి ప్రభావ నిశ్చిత అంచనా మేము నడవాల ప్రభా మాకు బాధపరిచింది మాకు తెలియజేయండి ప్రభా నీలోనే మేము ఉండాల ప్రభావ నీళ్ళు మేము ఎదగాల ఇంకా ప్రభా మా ఆత్మీయమైన పరిస్థితులు ప్రభావ ఇంకా మేము మంచి అది ఈ ప్రభా అనేకలకు వెలిగించే వాళ్ళ లాగా ఉండాలి ప్రభా దేవా ఫస్ట్ మేము వెలగాల ఆ దాని ప్రభా అందరికీ మేము వెలిగించే ఉండాలి ప్రభా వేసే అలాంటి జ్ఞానాన్ని అలాంటి శక్తిని మాకు దాయించు ప్రభా దేవాని యొక్క పరిశుద్ధాత్మ ప్రభా డబల్ శక్తి చేత మాకు నీ పండి ప్రభా నీకేస్తూ నీకు వినాలండి దేవా వేసే ప్రభా ఆత్మని విభచించే జ్ఞానాన్ని మాకు దాయించింది ప్రభా వివేక జ్ఞానం ఈ బండి ప్రభావ దేవాయుజ ప్రభాని యొక్క కృపా వరణచితమకు నీ బండి ప్రభానికి నీకు వెళ్ళాలి తండండి ముఖ్యంగా ప్రభావ ఈ యొక్క ప్రకటించడానికి ప్రభా మాకు ప్రవచించిన ప్రమాణం చేస్తాం నీకు వెళ్ళాలి తండి దేవాయ ప్రభావ ప్రతి ఒక్కటి ప్రభాని వాక్యం దేవాయ ప్రభా సమైన భితిని మా రుదేమైన ఆట పడాలి ప్రభా మేము పలించాలి ప్రభా నూరంతలుగా మేము ఫలించే వాళ్ళగా మేము తయారు కావాలి ప్రభా ఏసే మీరే సహాయపడండి ప్రభా దేవాస ప్రభా దిన దిన ప్రభా నీలో మేము ఎదగాలి ప్రభా నీలో ఆనందించాలి ప్రభా ఏసే మా కళ నడిపించుకుని అడుగుతున్నాం ప్రభా ఏసే సహాయపడే ప్రభావా ప్రతి ఒక్క విషయంలో కూడా మా ప్రతి ఎవ్రీథింగ్ ప్రభా నీకు అప్ప చెప్పుకుంటున్నాం ప్రభా మీరే మాలో ఉండి గైడ్ చేయండి మమ్మల్ని నడిపించని ప్రభా ఎవ్రీథింగ్ ప్రభా నీకు అప్పగించుకుంటాం ప్రభా నీకెస్తాం నీకేమైనా సరే దేవాయ ప్రభా జ్ఞానానికి కూడా ప్రభావం ఒక దయచిన ప్రభా దేవాయచ ప్రభా ప్రతి ఒక్కటి మరి నువ్వు ఇస్తేనే ప్రభా మాకు వస్తుంది ప్రభావా నువ్వు ఇయకపోతే మాకేం లేదు ప్రభా అందుకే ప్రభా మేము నీ బిడ్డల అయ్యి ఉన్నాం కాబట్టి ప్రభా ప్రతి ఒక్కటి నీ నుంచి మేము పొందుకోవాలి ప్రభా ఏసే మరి మీరే మాకు సహాయపడే ప్రభా అన్ని విషయంలో కూడా ప్రభా ఏసే నీకు ఇస్తాం నీకే వినాలండి ప్రతి విషయంలో ప్రభా మీరే గైడ్ చేసి మమ్మల్ని నడిపించే ప్రభావ నీ యొక్క పరిశుద్ధులు మమ్మల్ని నిలబెట్టండి ప్రభ ఏ సని ఎదుట నిలబడడానికి శక్తినివ్వండి మా ప్రాంతంలో శక్తినివ్వండి ప్రభా నీకు ఎస్త అవుతాం నీకే వినాలండి దేవాయించభా ఎక్కడికి వెళ్ళడానికి ప్రభా ఆ యొక్క ప్రాంతాల మాకు స్వాధీనం కావాలి ప్రభా అనేక నత్యం మేము ప్రకటించాలంటే ప్రభా ఫస్ట్ గైడెన్స్ మీద మాకు కావాలి ప్రభా దేవాస్ అవ్వటం మీకేవ్వాలండి దేవా ప్రభా ఇంకా మేము దేనికి ప్రభా దేవా ప్రభా యొక్క రీతిగా మేము తప్పు పని చేసాం ప్రభా మమ్మని క్షమించిన ప్రభా విదేత నేను చూపించిన ప్రభా నన్ను క్షమించమని అడుగుతున్నాను ప్రభ నీ సందరూ ఒప్పుకుంటున్నాను ప్రభా ద ఇంకోసారి అలాంటి తప్పులు మేము క్షేమము ప్రభ దేవాయించభ మా పట్ల కనికరించి దయచే ప్రభా నీ యొక్క కృప వెంబడి కృప మాకు దయచిమని అడుగుతున్నా తండి ఏసానికి నీకేమన్నాండి దేవా ప్రతి ఒక్కటి కూడా ప్రభావ నీకు లోబడి జీవిస్తాం ప్రభా దేవాయు ప్రభా నీ అందు భావి ఒకటి కలిగే జీవితం మాకు దయచిమని అడుగుతున్నా ప్రభా అన్ని విషయంలో ప్రభా మీరు మాకు సహాయపడండి ప్రభ దేవాయుస్ ప్రభా నీకు ప్రభావిలో మేము జీవితం ప్రభా అబ్రాహా ప్రభానికి విధేతగా కలిగే ఏ విధంగా నడుచుకున్నాడు ప్రభా అలా మేము కూడా నడుచుకునే ప్రభావం గాయించమని అడుగుతున్నాం ప్రభా దేవ సహాయపడే ప్రభావితండి దేవాసు ప్రభా ఏ విషయం ప్రభా మేము నిందారైతులుగా మేము బ్రతక ఆ విధంగా బ్రతికించి అడుగుతున్నాం ప్రభా ఏసా నీకెస్తాం నీకే విన్నాండి ప్రతి ప్రభావం ఎవరికి నేను నీకు అభిప్రాయం నువ్వే సహాయపడండి ప్రభావ నువ్వే నడిపించండి ప్రభా దేశ ప్రభావ నీ యొక్క వాక్యం ఇంకా నక్క డబ్బుగా నడిపించుకోమని అడుగుతున్నాడు ప్రభా నీకెస్తాం నీకే విన్నాళ్ళతండి మన ప్రభుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు వైరస్ బాధ్యతలకి కేవీ కంపెనీ కూడా వికసిస్తానికి అందరికీ ఎవరైతే రాలేదు వాళ్ళ కుటుంబానికి పిల్లలకి అన్న మీరు కూడా ప్రార్థించండి దేవా మీకే కృతజ్ఞత స్థితుల స్తోత్రాలనైనా ఏ విధమైన చింత మనం కాచి కాపాడదు మీకు ఎంత వదనాలు మీ కృపల మరో సినిమా అందరినీ జ్ఞాపం చేసుకొని ఈ రీతిగా ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంత వదనాలు మిమ్మల్ని స్థుతించాలి తనపర్చాల మీ యొక్క సత్యాన్ని ప్రకటించాలా ప్రభావ ముఖ్యంగా మీ కాళ్ళైతే వచ్చి కూర్చొని నేర్చుకోవాలి అటువంటి ఆశని అధికం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఎన్నో విషయాలను మేము గ్రహించలేదు ఎంతకాలం వయసు ముగించక ముందు వీటన్నిటిని మేము తెలుసుకోవాలా అనేకలకు చూపించాలా అందు నిమిత్తమే మీరు మమ్మల్ని ఈరోజులకు పంపించారు కాబట్టి వీటిని జాగ్రత్తగా పరిశీలించుకొని మేము వీటిని చూపించాలి పర్వ అటువంటి సేవలు నడిపించింది మాట పెట్టుకోమని బ్రదర్ సిస్టర్స్ వీటిని వాళ్ళ కుటుంబీకులందరినీ ఆశించి సర్వసత్యంగా నడిపించమని ఏ స్వీకరిస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి